స్టార్టింగ్ పేజ్ చేస్తారు మీరు ఒక పాట పాడండి స్తోత్రం ప్రభా పరిషితుడ గొప్ప దేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మహిమస్తీపకు దేవ కృపామయడా నీకేస్తులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మలందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజ్జీలకలు నిలబెట్టుకున్నారు ప్రభావ దీవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలేసాయా గత అనేక ప్రాంతాలకు మిమ్మల్ని నడిపించిన అయినా వరదతోని ప్రభావం ఎంతో మంది ప్రభావ జీవనాధిపతి పొంది ఆస్తి నష్టం జరిగింది అయినా తినడానికి ఆహారం లేక బట్టలు లేక కట్టు బట్టలతోని ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా ఆ ప్రాంతాలకు ప్రభావం మమ్మల్ని నడిపించినారు ప్రాభా ఎంత భయంకరమైన ప్రాంతాలకు అయినా ఎంతో చనిపోయినారు ప్రాభావ ఎంతో మంది ఇల్లుకు తాళాలు వేసి ఎక్కడికో వెళ్ళిపోయినారు ప్రాభా తండ్రి కోట్ల ఆహారం లేని స్థితిలో ఉన్నారు ప్రాబా ఎంత భయంకరంగా ప్రభావ వాళ్ళు జీవిస్తుండగా ప్రభావ ఆ పిడ్డలందరూ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆ పిల్లలందరూ మీరు బలపరచనైనా వాళ్ళకి కావాల్సిన ఈ అవసరం మీరు తీర్చమని ప్రార్థిష్టం అయినా మాకు అందరికీ మీరు సహాయకులు నడిపించడానికి ప్రభావ ఇతరులు బాగోగులు ఓ ప్రవతని యొక్క విధానం మీరు మాకు చూపించడం నీకు ఎంతో వందాలి ప్రభావ ఎంతో మంది బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆహారం మెడిసిన్ అన్ని అందించడం అది మీ కృప వల్లే కలిగింది ప్రభావ నీకు ఎంతో వందాలిసయ ఆ బిడ్డలందరూ ప్రభా అనేక ప్రాంతాలు ప్రార్థనలు చేసిన అనేకలు స్వార్థ ప్రకటించడం ప్రభావ వాళ్ళందరూ ప్రభావాల జీవితాలు మీరు సమర్పించుకున్న ఎంతో మంది ప్రభావం మీ వాక్యం విన్నారు అయినా మీ వాక్యాన్ని స్పందించినారు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు ప్రభావ మీ కొరకు ప్రభావ తీర్మానించుకున్న బిడ్డలనైనా వాళ్ళందరూ మీరు ఆశీర్దించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అనేకల్ని స్వస్థపరిచిన అయినా విశేషము అద్భుతాలు చేసిన నీకు ఎంతో సయ్యా బట్ అన్నింటిని బట్టి నీకు ఎంతో వన్నాలు నీకే కృతజ్ఞత అస్థతులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగును కాక హలలుయా హలలుయ్యాండ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ ఫాదర్ గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్నైనా గొప్పదేవా ఈ దీనివంత మీ సాయంత్రము నడిపించినా నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మీ సన్నిధిలో సమయం గడితే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించానైనా ఎవరి లేని ధాన్యత ప్రభావ మీరు మాకు అనుగరించడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రించండి మా జీవితాలు సరి చేయాలని మీ పాద సన్నికి వచ్చిన మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయని ప్రభ మీకు సంపూర్ణత సరళత పరిస్థితి నడిపించండి అయినా మీలాంటి మనుషులు ఇలాంటి మీరు నూతన పరిశుద్ధ అభిషేకం పరలోక జ్ఞానం కలిగించండి మా చిత్రాలు చేసిన మేలుకై నీకు ఎంతో వందలు ఈ మధ్య కాలే మీ సన్నికొచ్చిన మీరు మాతో మాట్లాడాలని బలపరచండి అయినా మీ నూతమైన అభిషేకంగా ఇచ్చండి పాటలదారు మైంకొందరి మీ మాతో మాట్లాడి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ ఆ ప్రాంతాలన్నింటి ప్రభావం తిరిగి ప్రభావం మా గృహాలకు మీరు చేసినారైనా మా కుటుంబాలను మీరు బలపరిచి మీరే కాచి కాపాడేందుకే నీకు ఎంతో వందాలకు కృతజ్ఞతలు అర్పించుకుంటుంది ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థి పాట ఎంత మధురమో మాయే సుని ప్రేమా ఎంత మధురమో నాయ ప్రేమ ఎంత మధురమో నాయ ప్రేమా ఎంత మధురమో నాయ ప్రేమా ప్రేమా ప్రేమాణ ప్రే ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమాధుర ఏ ప్రేమ ేసు ప్రేమ అంధకార బందము నన్న వరించగా అందుదనేస కుమీ అంధకార బందము నన్న వరించగా अन्दुडनययय सयन यरुकुन्तिनु वन्दमुतिंचनु व्रतिकिंचनुनु वन्दमुतिंचनु व्रतिकिंचनुनु यन्त मदुरमो केसु मिप्रेम అత్యంత మధురము నాయసుని ప్రేమ రక్షించు వారు లేక పక్షి నైతిని భక్ష్య కుడు బాణము గురి పెట్టి రక్షించు వారు లేక పక్షి నైతిని భక్షకుడు బాణము puri pete yunde nu bandham teenche nu gati kinche nu nannu bandham teenche nu gati kinche nu nannu yenta maduramo yesu ni prem yenta maduramo na yesu ni prem ఎన్నో పాపములు చేసి మోట కడి తిని ఎన్నో మోసములు చేసి దోషినై తిని ఎన్నో పాపములు చేసి మోట ఎన్నో మోసములు చేసి దోషినై ంచో బ్రతికించునూ బందముచనో బ్రతికించను నన్ను ఎంత మధురూ వేసుేమా ఎంత మధురమో నా ఏమా దృష్టి బ్రతుకు నేను కృంగియుండగా భ్రష్ నెక్కినా నన్ను బ్రతికించెనుగా దృష్టి బ్రతుకు బ్రతుల్ నేను కృంగియుండగా భ్రష్డనైనా నన్ను బ్రతికించెనుగా BANDEMO PENCHE NO BRATI KINCHE NO NANMA BANDEMO PENCHE NO BRATI KINCHE NO NANMA YENTA MADURA MO YESU NI CREMA YENTA MADURA MO YESU NI CREMA CREMA CREMA ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఇయంతమర ఏ ప్రేమ చిన్నగా ప్రార్థన చేసి వాక్యం చూసుకుందాం బ్రదర్ స్తోత్రం ప్రభా పరిషితుడ గొప్ప దేవా సర్వశక్తి సంపన్నుడ మోహనతుడకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపామయడానికి ఎంతో వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి అయినా ఇక నూతన దినం మాకు అనుగరించినారు వాటి అన్నిటిని బట్టి మీ సంధిలో సమయం కట్టి భాగ్యాన్ని కృపణను మాకు అనుగరించినారు ప్రభావ గొప్ప దైవానికి సమస్త మహిమ ప్రభావం అర్పించుకుంటున్నాయి గొప్ప ఈ యొక్క మధ్య కాల మీ సంధికి ఇష్టమైన మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమల బలపరచండినైనా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించండి పర్లో కుపు మీ వాక్యమే సత్యమే గ్రహించాలని మాకు సహాయపడమని ప్రాధిష్టమైనా మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిష్టమైనా మేము ఉంటుంది భయంకరమైన శ్రమల కాలం అయినా గొప్ప దేవ ఈ శ్రమల కాలంలోనైనా మా విశ్వాసం పోకుండా ప్రభ అయినా మీద మేము ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని దేని విషయాలు మేము భయపడకుండానైనా దేని విషయాలు మేము చింతించకుండా విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవారైనా మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పనులు మేము పరిగెత్తాల ప్రభావ అలాంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగురించమని ప్రార్థిష్టమైనా మీ కృప వెంబడి కృప మాకు అనుగరించి మనం ప్రార్థిస్తున్నేనా గొప్ప దైవా నీకెంత వందాన్ని ఇస్తాయా నీకేస్తే తులి స్తోతాలు అర్పించుకున్నాయినా వాక్య మేము ధ్యానిస్తున్నాను కాబట్టి ప్రభు మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు మాతో మాట్లాడే మహింపందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించిన తండ్రి ఆ అయితే మనము కీర్తన గ్రంథము ఇరవై ఏడో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఇరవై అధ్యాయము మొదటి వచనంలో యహోవా నాకు వెలుగును రక్ష రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవ నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెలుతును చూడండి దావి దురాజు తన తన ప్రార్థనలో ప్రభు గురించి సంభాషిస్తూ ఆయన ఏ రీతిగా ప్రభుని వేడుకుంటున్నాడు ఆయన జీవితంలో అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి యహోవ నాకు వెలుగును రక్షకునైనా ఆయన వెలుగు తర్వాత ఆయన రక్షించేవాడు చూడండి వెలుగు అన్నప్పుడు ఈ లోకంలో మనం చీకట్లో ఉన్నప్పుడు ఆయన వెలుగులోకి మనల్ని నడిపించండి పాప జీవితము పాపపు జీవితంలో ఉన్నప్పుడు ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించే చూడండి కాబట్టి ఆయన వెలుగు నాకు రక్షకునై ఉన్నాడంటే ఆయన ఎప్పుడు వెలుగు ఆయన వెలుగు ఉన్న దేవుడు కాబట్టి ఆయన వెలుగు మనలో ఉన్నప్పుడు మనకు ఆయన రక్షకుడుగా ఉంటాడు మన హృదయంలో మన ప్రభు ఉంటాడు వెలుగును రక్షకుడై ఉన్నాడంటే ఆయన ప్రతి క్షణము ఆయన వెలుగు కదా ఆయన వెలుగు వెలుగు వెలుగును ధరించుకున్నవాడు మన ప్రభు కాబట్టి ఆయన బిడలైన మనం కూడా వెలుగును ధరించుకున్న వాళ్ళం మనం అంతా కూడా కాబట్టి దావి తన ప్రార్థనలో యహోవ నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును అంటే నేను ఎవరికి భయపడని చెప్తుండ చూడండి అంత ధైర్యంగా మనం చెప్పగలము చూడండి యహోవ నాకు వెలుగు అంటే ఏసు ప్రభు నాకు వెలుగు అన్నప్పుడు వెలుగు అవసరం మనకి అంటే అక్కడ చీకటి కూడా ఉంది కానీ చీకటి చోట్లలో ఏసు ప్రభు దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి వెలుగు ఉన్నది తర్వాత రక్షణ కూడా నాకు నన్ను రక్షించేవాడు ఆ చీకటిలో ఉన్న ఆ త్రోవల్లో నాకు వెలుగుగా ఉండి నాకు మార్గం చూపించేవాడు తర్వాత ఆ మార్గంలో నన్ను కాపాడేవాడు కూడా దేవుడే అని దావిదు రాజు అంత ధైర్యంగా సాక్ష్యమిస్తున్నాడు చూడండి ఎందుకు ఈ మాట దావిదురు రాజు చెప్తున్నానంటే ఎందుకు ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాం మనం చూడండి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఇది చీకటి కాలం ఇది శ్రమల కాలం ఇది చీకటిది ఇది లోకం దుష్టుని ఆదిలో ఉంది కదా ఏసు ప్రభును శోధించేటప్పుడు వాడు చెప్తాడు ఈ లోక రాజ్యాలు అన్ని నా వశయంలో ఉన్నాయి నువ్వు నాకు సాగిలి పడి నమస్కరిస్తే వీటన్నిటిని నీకు చెప్పినా లేదా అక్కడ మనకు అర్థమవుతుంది ఇదంతా వాడి ఆధీనం ఉంది కానీ ప్రభుది కానీ వాడు దుష్టుని ఆధీనంలో ఉన్నాడు ఎందుకంటే దేవుని బిడ్డలో అది ఆ సత్యం తెలుసుకోక వాళ్ళు అట్లనే ఉండిపోయి అదే భ్రమలో ఉండి వాడు వెళ్తున్నాడు లోకాన్ని కానీ మనం కదా ఈ లోకాన్ని మనకు దేవుడు దాని దాని మీద అధికారం కానీ మనుషులు అది గ్రహించని స్థితిలో ఉండి ఇంకా వాళ్ళు ఈ లోకాదీతంగానే జీవిస్తూ ఆ సత్యని గ్రహించకుండా ఉన్నారు కానీ వాడు మటుకు విద్యులభించి పనిచేస్తాడు వాడు దుష్టుడు కాబట్టి అక్కడ ఉంది వాక్యం చూడండి ఎందుకంటే ఇది వాడాదిలో ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటి కదా వాడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చీకటి ఈ చీకటి కాలం ఇది ఈ చీకటి కాలంలో నీకు ఎంతో వెలుగు అవసరం అందుకే దావిదురాజ్ అంటాడు యహోవా నా పాదములకు దీపము అంటే ఆయన పాదములు పోవాలంటే ఆయన నడవాలంటే వెలుగు అవసరం కాబట్టి ఏ దేవుడే వెలుగు అన్నట్టు అంటే నేను నడవాలంటే వెలుగు అవసరం అన్నట్టు కాబట్టి ఏసుప్రవే వెలుగు కాబట్టి ఆయన వెలుగు మనకు అవసరం ఎందుకంటే ఇప్పుడు చీకటి కాలం ఈ చీకటి కాలం వెలుగును ధరించుకుంటే ఆయన వెలుగు అనేకులు చీకట్లున్న వాళ్ళను గ్రహించగలవు ఎందుకంటే చీకటి గల వెలుగు వచ్చినప్పుడు ఆ చీకట్లో ఏం కనిపిస్తుందో వెలుగు రాగానే కనిపిస్తూ ఉంటుంది చూడండి కాబట్టి అందుకు దేవుడు మనం ఈ లోకంలో వెలుగులాగా పెట్టిండు మీరు వెలుగు సంబంధులు కాబట్టి ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని చెప్పిండు ప్రభు కాబట్టి కొండ ఉన్న పట్టను మరుగై ఉంటుందా కాబట్టి అది ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి మనం కూడా అంతే ఆయన వెలుగుని చూపించాలి ఈ లోకంలో చోట్ల ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో కాబట్టి ప్రతి చోట మనం వెలగాలంట ఎక్కడైతే మనం వెలుగుతామో అక్కడ దేవునికి అనేకులు మేళ్లు పొందుకుంటారంట ఇంత భయంకరమైన కాలం మనం ఉంటుంది ఎందుకంటే సైతాన్ రాజ్యం సైతాను వాడి బంధకాలు మనుషులు పరలోక రాజ్యం ఎక్కడుందంటే వది బలవంతుల చేతిలో పట్టబడింది మరి ఎవరు దాన్ని గుంజుకొని రావాలా బయట కంటే నువ్వనే గుంజుకొని రావాలా ఎందుకంటే వాడు శత్రు గవిని నువ్వు స్వాధీన పంచుకుంటూ అన్నాడు కాబట్టి వాడు గవినిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాడి గవినిలోకి నువ్వు బాగుంటుంది చీకటి నీకేం కనిపించదు కాబట్టి ఆయన వెలుగు అవసరం వెలుగు ఎక్కడైతే ఉంటదో చీకటి ఉండదు అక్కడ చీకటి అక్కడి నుంచి మాయమైపోవాల్సిందే అందుకు చీకటి ఉన్న చో చీకటి కనిపించదు నీకు మాయమైపోతుంది అప్పుడు నీకు కనిపిస్తుంది వెలుగయంగానే ఆ చీకట్లో ఏముంది ఇంతకాలం ఏముందని కనిపిస్తానట్టు ఈ రోజు మనుషులంతా చీకట్లో ఉన్నారు కానీ వెలుగుని చూడలేకపోతున్నారు అదే వెలుగు అనుకొని అట్నే గుడ్డిగా జీవిస్తున్నారు వాళ్ళు తెలీదు వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆత్మల చీకట్లో బంధింపబడ్డాయి అని అంతా నాకు మంచిగా ఉంది మంచి డ్రెస్ వేసుకున్నా మంచిగా జీవిస్తున్నా నాకు అంత డబ్బు ఉంది సుఖం అనువు అంతా ఈ లోకంలో కానీ వాడు ఆత్మ చీకట్లో అది కొట్టిమిట్లాడుతుంది బంధింపబడిందని వాడు గ్రహించని స్థితులు ఉన్నారు వాడి బాహ్యంగా చూస్తున్నా కానీ శరీరంగా చూస్తున్నా కానీ ఆత్మ ఏందో వాడు తెలియని స్థితులు ఉంది లోకమంతా కాబట్టి దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు వాళ్ళ ఆత్మలు ఏ రీతిగా ఘోషిస్తున్నాయి అని అందుకు మనకు మనకు ఫస్ట్ మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలా యహోవ నాకు వెలుగును రక్షకుండా అంటే ఆయన వెలుగు రక్షణగా ఉన్నాడు తర్వాత ఏమంటున్నాడు నేను ఎవరికి భయపడదు అనే అక్కడ అంటే భయం వస్తుందని అక్కడ అంటే ఎవరికి నేను భయపడాలా దేవుడే నాకు వెలుగుగా ఉంటే ఏసుప్రభే నాకు రక్షణగా ఉంటే నేను ఎందుకు భయపడాలా అని చెప్తున్నాయి అక్కడ అంటే దాని అర్థం ఏంది ఆయన వెలుగును ధరించుకున్నవాడు ఆయన రక్షణలో ఉన్నవాడు నువ్వు భయపడానికి వీల్లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఆయనకి ఏదో భయం సంభవిస్తుంది అక్కడ ఏదో భయంకరమైన శోధన ఆయనకి రాబోతుందో లేకుంటే ఆయన ఎందుకు అంతగా ధీ ధీమాగా చెప్తున్నట్టే కాబట్టి నన్ను నరువులు నన్ను ఎవరు చే నన్ను ఏం చేస్తారు నేను ఎవరికి భయపడాలా అంటే భయం వస్తుంది అని చెప్తున్న అక్కడ భయబులంతా ఉంది భయం భయం అనేది కానీ భయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసింది ఇస్తాల్ దేవుని బిడ్డలు ఏం చేసి ఎట్లా జయించిందో అనేది మన కాలంలో మన చివరి కాలంలో మనం కూడా అది చూసి మనం నేర్చుకోవాలా భయం రాక తప్పదు ఏ రీతికైనా భయం వస్తుంది నీకు ఏదో రూపంగా రావచ్చు ఎవరికైనా వస్తుంది భయం నాకు కూడా భయం ఉంటుంది ఒక దశలో కానీ భయం వచ్చినప్పుడు నేను ఏం చేయాలా ప్రార్థన చేస్తాను కదా దారిద్రద్ది ప్రార్థన చేస్తున్నాను కదా యహోవా నాకు భయం కలిగిన సం భయం కలిగిన సంభవించినప్పుడు నేను యహోవాని ఆశ్రయించిన ఆయనే నా కోట ఆశ్రయ దుర్గమనడు ఆయన ఆశ్రయించుతున్నాను ప్రభు నేను ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన ఆపద నుంచి నేను కాపాడు అన్నాడు చూడండి కాబట్టి పత్తి మనము భయం వెంటాడినా మనకి ఆపదిచ్చినా కానీ ఎమ్మిటో మోకాలు వచ్చి ప్రార్థన చేసి దేవుడిని ఆశ్రయించాలా అది మొట్టమొదట మనం చేయాల్సింది తర్వాత మిగతా పనులు మిగతా ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తావో అప్పుడు అవి మనుషుల ద్వారా దేవుడి కార్యం చేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఎవరికి నేను భయపడాలా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎవరికి భయపడాలా యహోవ నా ప్రాణదుర్గము నా ప్రాణాన్ని కాపాడేవాడు ఎవరికి వెరుతును ఎందుకు భయపడాలా ఆయన నా ప్రాణాన్ని కాపాడేవాడు నా ఆత్మను నా ప్రాణాన్ని కాపాడేవాడు ఆయన కాబట్టి చూడండి ఎందుకు దావిది మాట చెప్తున్నంటే చాలా మందికి మామూలుగా భయం ఉంటుంది కదా అయ్యో ఏమైపోతుందో ఏమైపోతుందని భయం ఉంటుంది ఎందుకంటే మనుషులకు భయం వెంటాడుతూ ఉంటది ఎందుకంటే ఇది మొదటి పాపం వచ్చినప్పుడే మనుషులకు భయం వచ్చింది ఆ బీజం అనేది ఇంతవరకు పోలేదు ప్రభుల ఉన్నంతేనే తప్ప ఈ లోకాధితంగా జీవించితే చూడండి ఈ లోకస్తులకు ఉంటది భయం అవి ఉంటుందా లేదా ఖచ్చితంగా భయం ఉంటది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు వాళ్ళకి రక్షణ లేదు నిరీక్షణ లేదు దేవుడు ఆశ్రయదు దుర్గం అనేది లేదు వాళ్ళకి ఈ లోకాధితమైన వాటిని ఆశ్రయిస్తారు కానీ వాళ్ళకి ఏం మేలుకార్యంగా ఉండవై కాబట్టి జీవం వల్ల ఆశ్రయిస్తేనే మనకి భయం ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే నేను ఎవరికి నా ప్రాణదుర్గం నా ప్రాణాన్ని కాపాడేవాడైనా నువ్వు ఎంత ప్రొటెక్షన్ చేసుకో ఎంత చేసుకో నిన్ను కాపాడే ఎహోవా ఇల్లు ఇల్లు కట్టించిన వేళ కట్టువారు ప్రయాసం వ్యర్థమే ఎహోవా ఆ ఇంటిని రక్షణ రక్షించకపోతే కావలిగాసేవాడు కూడా వ్యర్థమే అంట దేవుడు కాపాడకపోతే నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టుకో ఎంత కాపలా పెట్టుకో ఎంత హై వోల్టేజ్ ఫినిషింగ్ పెట్టుకో కరెంటు ఫోల్ పెట్టుకో ఏమైనా పెట్టుకో ఆయన కాపుదలు లేకుండా నువ్వు ఎంత పెట్టుకున్నా కూడా పెడదామన్నట్టు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన ప్రాణదుర్గము ఆయనే మన ఆశ్రయ దుర్గం మన ప్రభే మన ప్రాణాల గురించి మన భవిష్యత్తు గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం ఏంటంటే నువ్వు నిజంగా ఆయన ఆశ్రయిస్తున్నావా నిజంగా నువ్వు ఇలాంటి విశ్వాసంగానే మనం ఉన్నవనేది అనేది ఈ వాక్య మనల్ని హెచ్చరిస్తున్నాం మన అందరినీ హెచ్చరిస్తుంది ఎందుకంటే దావిదంత ధైర్యంగా చెప్తున్నాడు యహో వానకు వెలుగున రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడతాను తర్వాత నా ప్రాణ నా ప్రాణదుర్గం ఆయనే నన్ను కాపాడేవడు ఆయనే సమస్తం ఆయన చేతిలో నేనున్నా అని చెప్తున్న సంపూర్ణంగా నేను ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా నాకు ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి నిస్సందేహం లేదు అని ధైర్యంగా ఆయన తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని అంత ధైర్యంగా నేను ప్రార్థన చేస్తున్నంటే అలాంటి ప్రార్థన మనం చేయగలమా అలాంటి విశ్వాసం మనకు ఉండాలా లేదా ఖచ్చితంగా విశ్వాసం ఉండాలా మనకి ఎందుకంటే ఈ చివరి కాలంలో విశ్వాసం పోతుంది అనేకులకు విశ్వాసం చల్లారిపోతుంది అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఎందుకంటే అక్రమ విస్తరించు చేత అనేకులు ప్రేమ చల్లారిపోతున్న వాక్యం కాబట్టి ఈ లోకమంతా అక్రమంగా నడుస్తూ ఉంటే నీకు వ్యసనం వస్తుందా లేదా ఈ లోకమంతా అక్రంగా నడుస్తూ ఉంటే మనుషులు వాళ్ళు చూసి నీకు వ్యసనం వస్తూ ఉంటది అందుకొన్నాడు నువ్వు వాళ్ళని చూసి నువ్వు ఎందుకంటే అక్రమంలో జీవిస్తున్నారు వాళ్ళు కాబట్టి అక్రమాన్ని క్రమంగా మార్చాలని దానికోసం మనం ప్రయాసపడాల అంతేగాని దాన్ని వ్యసనం పడి దాన్ని అసహించుకొని దాన్ని నుంచి దూరం పారిపోయేది కాదు అక్రమంలో ఉన్న వాళ్ళని కానీ అక్రమం విస్తరించినప్పుడు మనం దూరం పారిపోవాల పాపం నుంచి కానీ దేవుని బిడలే అక్రమంలో ఉంటే ఈ లోకమే అక్రమైన జీవితంలో ఉంటే వాళ్ళు నువ్వు రెస్టోర్ చేయాలా వాళ్ళు తిరిగి క్రమంలోకి నడిపించాలి అందుకు దేవుడు మన లోకంలో పెట్టిండు అంతేగాని మనం వాటి మించిపెట్టి మనకు అవసరం లేని నువ్వు అసలైన సేవకుడు కాదన్నట్టు ఎందుకంటే ఆ రీతిగా మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలా చూడండి ఆయన మనకు వెలుగులాగున్నాడు మా ఆయన వెలుగు వెలుగును ధరించుకున్న వాళ్ళ మనం ఏసుప్రభు నీ హృదయంలో నా దృదయంలో ఉన్నాడు ఏ మనుషుకి నువ్వు భయపడానికి వీలేదు అంటే మనుషులు కూడా నీ మీదకి వస్తారు అర్థం అక్కడ మనుషులు వచ్చినా కానీ వాడు ఏమన్నా రావచ్చు దుష్టుడు మనుషు లోపంగానే కదా దుష్టుడు కూడా వాడు రకరకాల ఆత్మ కాబట్టి మనుషులు ఏర్పరచుకున్నాడు వాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తారు కాబట్టి వాడు వాళ్ళ దూరి మనల్ని అటాక్ చేస్తూ అన్నట్టు అందుకు మనం ప్రతి క్షణం జాగ్రత్తగా పరిశీలించాలా ఇది దేని ఈ ఆత్మ ఏంది ఈ స్పిరిట్ దేనికి సంబంధించిన అది పరిశీలించాలా దాన్ని ఎదుర్కోవాలంటే ఎందుకంటే లేకపోతే మనం మనం పోతాం పాపంలో పడతాం వ్యర్థమైన మాటలు మాట్లాడి అందుకు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్రతి ఆత్మను వివేచించాలా ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు కాబట్టి దావిధురా చెప్తూ నేను ఎవరికి భయపడతాను శరీర మాంసము నా శరీర మాంసము తినుటక దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి కాబట్టి ఏ వచ్చినా సరే ఎంత వచ్చినా సరే ఎవరు సరే శత్రులు వచ్చినా దుష్టులు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళే పడిపోతారు ఎందుకంటే నీ ముంగట నిలబడలేరు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే నువ్వు ఏ దేవుడే నా వెలుగు నా రక్షణ నా ప్రాణదుర్గం అనే విశ్వాసంతో ధైర్యంతో విశ్వాసంగా ఉంటావో అప్పుడు ఏ దుష్టు నీ ఎవడు నీ మీద విజయం పొందడం నీ మీద కానీ యుద్ధం అని చేస్తాడు వాడు నీ మీద ఇది ఖచ్చితంగా గ్యారంటీ ఎందుకంటే వాడు యుద్ధం చేస్తాడు నీ మీద నీకు గాయాలవుతా ఉంటాయి నీకు శ్రమలు కలుగుతా ఉంటాయి కానీ విజయం అటుకు నీదే ఆ యుద్ధంలో నువ్వు గెలవాలా నీ విశ్వాసంలో నువ్వు సన్నగిలిపోవద్దు యుద్ధంలో గెలిచి దాన్ని విజయం పొంది మన తిరిగి రావాలా అది దేవుని విధానం అన్నట్టు దావిదో అటాక్ చేస్తాడు దావిదంట ఒక చోట అంటడు ఆయన కొంతమందికి గుర్రంలో రౌతులు ఉన్నాయి సైన్యం ఉంది నేను మటుకు జీవం గల యుహో ఆశ్రయిస్తాను ఆయనే యుద్ధము నాకు యుద్ధం నుంచి విజయం కలుగేసేవాడు ఆయనే నాకు విజయం ఇచ్చేవాడు ఆయనైనా ఆశ్రయదుర్గం ఆయన నేను ఆశ్రయిస్తా మనుషులు సైన్యాన్ని ఆశ్రయిస్తారు గుర్రాలు రథలను ఆశ్రయిస్తారు కానీ నేను మటుకు నా దే నా ఆశ్రయిస్తా అని చెప్పి ప్రార్థిస్తున్నాయని అక్కడ ఎందుకంటే వాటన్నిటి నుంచి విజయం ఇచ్చేది యుహోవయే యుద్ధం యహోవదే అంటాడు అక్కడ అంటే దాని అర్థమేంటి ఈ లోకమంతా ప్రకృతి సంబంధం దాన్ని ఆశ్రయిస్తారు కానీ మనం మటుకు జీవం గల దేవుణ్ణి మనం ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే పాత నిబంధన భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ అంది ఎవరన్నా కానీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభుకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు దేవుడు వాళ్ళకి ఆశ్రయదుర్గం ఉన్నాడు వాళ్ళకి ప్రాణాలకి ఎలాంటి హాని జరగలే ఆయన ప్రణాళిక నెరవేర్ంత వరకు నీ ఎవడు నీ వచ్చినా కానీ నీ ప్రాణం తీయలేడు ఆ పుస్తుల కాలంలో పౌళ్ళు ఎంతో నిన్నసారి చంపాలని కదా కానీ ఆయన ప్రణాళిక నెరవేరేంత వరకు ఎవడు మీద హాని చేయలేకపోయాడు కొట్టిండు ఈడ్చిండ్రు ఏం నేను చేస్తుంది కానీ చంపలేకపోయినారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇవ్వలే దేవుడు నీ ప్రాణాల మీద కూడా అధికారం ఇవ్వడ దేవుడు కానీ శ్రమ వాడుకు నీకుంటారు ఖచ్చితంగా శ్రమం ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా నువ్వు యుద్ధం చేసుకున్నా ఉంటే ఒట్టిగా నువ్వు శ్రమలో పొందుతున్నావు దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు ఆయన నిమిత్తం నువ్వు శ్రమ అనుభవిస్తుంటే నీకు అది మేలు అన్నట్టు ఈ లోకాతీతమైన శ్రమలు అనిపించి ఎంత అనుభవించినా కూడా అది మేలు కాదది చూడండి చాలా మంది నేను విన్న సాక్ష్యం ఎందుకంటే ఎవరు కూడా శ్రమల వద్దు మా కానీ ఎక్స్ ఎస్కేప్ అయిపోతూ ఉంటారు కదా శ్రమలో మాకు అవసరం లేదని అంటారు కానీ నువ్వు శ్రమలో గుండా ఒకటి రెండు విధాలుగా నాకు అర్థం చేసుకోవాలి ఒకటి నువ్వు అవిదేతలు ఉంటే దేవుడు నేను శ్రమలో నడిపిస్తాడు రెండోది నువ్వు మటుకు నీ విశ్వాసం ఇంకా సంపూర్ణం కావాలా నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కు పోవాలంటే దేవుడు నిన్ను ఇంకా శ్రమలో ఉండ బోనించి సంపూర్ణంగా మారుస్తూ ఉంటాడు నీలో ఇంకా ఉన్న ఉన్నా ఏమన్నాగా నేను సంపూర్ణంగా రెస్ట్ చేస్తున్నాయను ఎందుకంటే ఆయన శ్రమలో కూడా నడిపించకపోతే మనకు పాఠం నేర్చుకోలేం శ్రమలోనే మనకు గుణపాఠం నేర్చుకుంటాం కదా ఎప్పుడు నువ్వు విజయం బొంత ఉంటే నీకు ఏం దాని గురించి ఏం అవగాహన ఉండదు అన్నట్టు ఒకసారి నువ్వు ఫెయిల్ అయిపోయినావు అనుకో అప్పుడు ఏమేది తెలుసా నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినా ఎక్కడ పోయిందని చెప్పి నువ్వు ఏం చేస్తూ అది తిరిగి రీసార్ట్ చేస్తా తిరిగి దాన్ని ఎక్కడ నేను చెప్పి నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటావు అప్పుడు నువ్వు ఏం చేస్తావు అప్పుడు ఇక్కడ తప్పిపోయినా కాబట్టి ఇప్పుడు నేను సరి చేసుకొని ఇప్పుడు నేను పాస్ కావాలా అనేది ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ఓడిపోయినప్పుడే నీకు శ్రమ వచ్చినప్పుడు తెలుస్తానంటు కాబట్టి శ్రమల గురించి మనం మాట్లాడితే ఎన్నో విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అది శ్రమలు కదా కాబట్టి ఏది ఏమైనా సరే కానీ మనం మటుకు ఎంత శ్రమ వచ్చినా కానీ నీ విశ్వాసాన్ని మటుకు విడిచిపెట్టద్దు ఎందుకంటే ఇది చివరి కాలం భయంకరమైన శ్రమల కాలం చూడండి అనేకులు ఎందుకు ప్రేమ చల్లారిపోతాయని ప్రభు చెప్పినట్టు ఆ కాలం అటు ఉంటుంది భయంకరంగా ఉంటుంది అక్రమం మనుషులు అక్రమం దేవుని నీ నీ నీ ఉన్న వాళ్ళే అక్రమంగా జీవిస్తుంటే ఇన్ని ఎంత భయంకరమైన బాధ ఉంటుంది నీకు నీకు వాడిని చూస్తే ఇంకా కోపం వస్తున్నట్టు వ్యసనం వస్తూ ఉంటున్నట్టు అరే ఇది ఇంతవరకు బాగా జీవించండి ఇది ఇట్లంది తయారైపోయింది నీకు ఒకలాంటి నీకు తెలియకుండా నీకు వ్యసన పడతా ఉంటాం ఇది బలహీనత మనుషుల్లో చూడండి నీకు అనిపిస్తుంది ఇది కానీ తెలియకుండానే వ్యసన పడుతున్నట్టు ఇది చాలా డేంజరస్ అన్నట్టు అది తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు నేను ఎందుకు ఇంతగా నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ తెలుసుకుంటప్పుడు మనసు నిమ్మలం పరుచుకుంటారు ఎందుకంటే అందు విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఎవరు వచ్చినా నా మీదకి నేమ్ మటుకు వాళ్ళే కూలిపోతారంట నాతో యుద్ధం చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దేనిలో నేను ధైర్యం విడవ ఇంత ధీమాగా చెప్తున్న నేను దావిదురాజ్ కాబట్టి ఈ వాక్యం ధ్యానిస్తుంటే మన మనకు అలాంటి విశ్వాసము ఉంటే ఎంత బాగుంటుంది మనకు విశ్వాసం కానీ ఆ విశ్వాసము ఇంత పర్ఫెక్ట్ లెవెల్లో అంత ధీమాగా ఆయన మనుషులు యుద్ధం సైన్యం వచ్చినా కానీ నీ మీద విజయం పొందుదంటే ఇంత భయంకరమైన కాలములో నువ్వు యుద్ధంలో ఉన్నవంటే అవన్నీ నీ మీదకి అమంతంగా సైన్యం వస్తే నీ పరిస్థితి ఏంటి అప్పుడు నువ్వు మనకి ఎట్ట మనం కానీ దావిధి రాజు ప్రయాణం చేస్తున్నావు నాతో యుద్ధం చేయటం దండు దిగినా సరే చూడండి కాబట్టి ఆయన మీదకి యుద్ధానికి దండు దిగినంటే ఎంతో మనకి గొప్ప గొప్ప సైన్యం అన్నట్టు అంటే దుష్ట సమూహం కదా సైతన్ సమూహం ఎంతో ఉంది అది ఆకాశం దురాత్మ సమూహం అన్నది ఎంత ఉందో మనకు తెలియదు ఆ సమూహంతో ప్రతిరోజు యుద్ధం చేస్తా ఉన్నావు నువ్వు కొట్లాడుతూనే ఉంటావు అందుకు నీకు గాయాలు అవుతా ఉంటాయి శ్రమ అయితే ఎందుకు కొట్లాడుతున్నావు యుద్ధం లే యుద్ధం చేయని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది యుద్ధం ఎంతో యుద్ధానికి పోలేదు వాడి ఇంట్లో ఉంటే వాడికి ఎలాంటి గాయం ఉండదు ఎలాంటి బాధ ఉండదు ఎలాంటి నొప్పి ఉండదు అన్నట్టు యుద్ధానికి పోయవడో శత్రువులతో విజయం పొందాలా తన ప్రజలను కాపాడాలని శత్రులతో యుద్ధం చేసి ప్రజలను విడిపించాలని ప్రయాసపడుతుంటే వాడికి గాయాలు అవుతాయి కానీ దేవుడు మనకు విజయం అన్నట్టు చూడండి కాబట్టి ఈ రోజులో క్రైస్తవ జీతం ఎట్లుందంటే మాకు ఎలాంటి శ్రమ వద్దు ఎలాంటి ఇబ్బందులొద్దు కాబట్టి మే మటుకు దేవుడు మాకు విజయమే మేము ప్రార్థన చేస్తాం నాకు దేవుడు ఈ శ్రమించడానికి కాపాడతాడు కాబట్టి నే శ్రమ పొందొద్దు అన్నట్టు సునాయాసిగా శ్రమ రాకుండా ఉండాల అట్లుంటే నిజమైన భక్తి ఈ రోజుల్లో ఎట్లుండదంటే వాళ్ళు యథావిధిగా జీవించినా కానీ ఈ లోకంలో జీవించినా కానీ వాళ్ళు ఆదివారం భక్తి చేసుకొని అట్ట చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళకి ఎలాంటి శ్రమ ఉండదు అన్ని మంచి జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే దేవుని భారం ఎవరైతే దేవుని సువార్త నిమిత్తమై ఈ లోకంలో తృణీకరించుకొని ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళంత త్యాగం చేసుకున్న జీవితాల్లో బయటకు వెళ్ళి బయట ప్రపంచానికి వెళ్ళి దేవుని వెళ్ళి ఎంత శ్రమ ఏంది అని చెప్పి తెలుసుకుంటే అప్పుడు అప్పుడు వాళ్ళకి అది చూసినప్పుడు వాళ్ళ హృదయంలో బాధ కలిగినప్పుడు అప్పుడు వాళ్ళు యుద్ధం చేసి అంటే ఈ ఈ బిడల్ని ఎక్కడైనా సరే దుష్టి నుంచి కాపాడాలా సైతం చరలో నీళ్ళంతా ఇలాంత బయట తీసుకోవాలి నీ ఎప్పుడైతే నువ్వు పోతావో అప్పుడు నీ మీద అటాక్ చేస్తాడు వాడి మీద పోయినప్పుడే వాడి మీద పోయినప్పుడే నీ మీద అటాక్ చేస్తారు వాడు నీ నువ్వు వాడి మీద పోకుంటే ఎలాంటి అటాక్ ఉండదు కదా నువ్వు ఇంటనే కూర్చున్నావు అనుకో నీకు ఎలాంటి బాధ ఉండదు అన్నట్టు ఎలాంటి పెయిన్ ఉండదు నీకు కాబట్టి ఎలాంటి శ్రమ ఉండదు ఎందుకంటే నువ్వు యుద్ధంలో పోతే శ్రమ యుద్ధంలో పోకుండా ఇంట్లోనే శ్రమ ఉంటారు కానీ పైగా క్రైస్తవ జీవితం బలహీనత ఏంటంటే ఎవడైతే శ్రమలు పొందుతుండడో వాడిని టార్గెట్ చేస్తున్నట్టు మాకు శ్రమలు లేవు ఆయన ఎందుకు ఎంతగా శ్రమ పొందుతున్నాడు చూడండి ఇవన్నీ మనుషుల యొక్క అన్నట్టు కాబట్టి ఆ వ్యక్తి ఎందుకు శ్రమ పొందుతుండో దేవుడు సరి లేక దేవుడు మార్గంలో నడిపిస్తున్నాడా ఎందుకు నడిపిస్తున్నాడు ఒకవేళ అవిదేతుందా ఉండొచ్చు సరి చేస్తుండొచ్చు అట్లా ఆలోచించి ప్రార్థన చేయాల నేనైతే అట్టనే ప్రార్థన చేస్తా ఎవరు మనం కించపరిచేలాగా మాట్లాడడం ప్రేమతోనే చెప్తాం మనం కదా చూడండి మనం ప్రేమతోనే చెప్తాం మనం కాబట్టి అని నేను అట్లా ఆలోచిస్తా ఎప్పుడైనా వాడి శ్రమలో ఉన్న ఆ శ్రమ ఎందుకు వచ్చిందని నేను తెలిసిందైనా కానీ ఏమన్నా కానీ ప్రవ్వ ఆ శ్రమలో అతని విజయం పొందాలా అతను బలపచ్చు అతని స్థిరపచ్చు ప్రవ్వ అతను నీ బిడ్డ ప్రభావ నీ సేవకుడు ఏమన్నా అవితేటే కొట్టివైపు రావ అని ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తాను నేను కానీ ఆ వ్యక్తితో అటు చెప్పండి డైరెక్ట్ నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను మనసులో ప్రార్థన చేసుకుంటా ఆ అలాంటి విషయాలు నేను ఎప్పుడు కూడా డిస్కస్ నేను ఎందుకంటే అది చాలా డేంజరస్ అని నాకు తెలుసు కాబట్టి నేను అందుకు చేయండి మౌనంగా ఉండిపోతాను ఎందుకు ప్రార్థన చేస్తాం మనం అంతే ప్రభు సాయకుడు కదా కాబట్టి ఇది ఈ లోకంలో కానీ దావిత రాజు ఎన్నో యుద్ధాలు చేసింది ఆయన ఎన్నో యుద్ధాలు ఎందుకు వచ్చింది శత్రులు ఎందు ఆ రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి కాని దారిద్ర రాజ్యం చేసి ఎదురు తిరిగింది కదా యుద్ధం చేసినా కానీ నేను ధైర్యం వేడుకో కాబట్టి ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలా ఈ చివరి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ధైర్యం ఇచ్చిపెట్టద్దు ధైర్యంగా మనం ఉండాలా విశ్వాసంలో మనం ఉందో ఏది సరే ఎంత ఎలాంటి శ్రమ వచ్చినా సరే నువ్వు మటుకు వీలేదు భయపడడానికి వీలేదు ధైర్యంగా నువ్వు ఆయన కొరకు జీవించాలి ఈ లోకంలో ఎందుకంటే ఆయన రాకడ సమీపంలో ఎన్నో భయంకరమైన వింతలు జరుగుతూ ఉంటాయి అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అక్రమం విస్తరించిపోతుంది నువ్వు అనుకో మనకు అనిపిస్తుంది ఒక దశలో ఇంత భయంకరమైన మనుషులు వీళ్ళకి నేను ఎందుకు చెప్పారు శుభార్త అని చెప్పి నీకు ఒకలాంటి కోపము ద్వేషం వస్తూ ఉంటది అన్ని అన్ని వస్తూ మనుషులు ఎందుకని అట్లా ఉంటది బిహేవర్ ఉంటది అట్లా ఉంటది లోకము కానీ అందుకు మనం ఏం చేయాలా ఆయన ప్రేమను ధరించుకోవాలా అందుకన్నాడు ఈ ప్రవచనైనా నిరర్థకం అయిపోతాయి భాషలైనా నిలిచిపోతాయి కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటది ఆ ప్రేమ మనుషుని కాపాడుతుంది ఆ ప్రేమ నీలో ఉండాల నీలో నాలో ఉండాలా చివరి వరకు ఆ ప్రేమ నీలో ఉండాలా కలవరిసిల్లో అని చూపించిన ప్రేమ దేనికి సాదృశ్యం ఆ ప్రేమను ఆయన తిరిగి వచ్చేంత వరకు ఉండాలా ప్రేమలను ఉంటే కానీ ఇతరులు నువ్వు ప్రభుత్వంతో ఎందుకంటే అక్రమం విస్తరించింది అనేకులు ప్రేమ చలారిపోయి లోకాతీతంగా భయంకరంగా జీవిస్తారు మనుషులు మరి అలాంటి మనుషులకు మన సువార్త చెప్పి వాళ్ళనిపి విడిపించాలంటే నువ్వు ఎంత శ్రమ పొందాలా నువ్వు ఎంతగా పోరాడాలా ఎంతమంది నీకు ఎదురవుతారు ఎంతోమంది నీ మీద అటాక్ చేస్తారు ఈ నువ్వు ఈ సువార్త చెప్పొద్దని నువ్వు ఈ నామంలో ప్రకటించొద్దని నువ్వు దేవుని వాక్యని ప్రకటించొద్దని ఎంతకు మంది నీకు అటాక్ చేస్తూ ఉంటాడు అయినా సరే నువ్వు మటుకు క్రీస్తు ప్రేమను మటుకు నువ్వు అనేకులు చూపిస్తారు ఎందుకంటే ఆయన ఆయన ప్రేమను రుచి చూసిన వాడు కూడా చలించడు ఆయన ప్రేమను రుచి చూసిన ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూస్తే ఏమవుతుంది వాడు ఎన్ని శ్రమలో ఉండబోయినా కానీ ప్రభుని మటుకు మించిపెట్టాడు ఎందుకంటే నేను అంతగా ప్రభు మనల్ని బలపరుస్తున్నట్టు ఆయన ప్రేమ అంత గొప్పది అపోస్తులు చేసిందా లేదా ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు చివరి వరకు గాయాలైన దెబ్బలు దగ్గరగా రుచిపెట్టిండరా దేవుని ప్రేమను ప్రకటించిందా లేదా అదే నిదర్శనట్టు అలాంటి ప్రేమలో మనం కూడా ఉంటే మనం కూడా అట్లా జీవించగలం సాధ్యం అది అది సమ సాధ్యమే కాబట్టి దేని విషయంలో కూడా మనం భయపడకుండా ధైర్యంగా మనం ముందుకు పోవాలా అలాంటి వాళ్ళని ప్రభుత్వం అంతా నడిపించాలంటే ధైర్యంగా విడిచిపెట్టుంది మనం ఇప్పుడు కూడా చూడండి తర్వాత యహోవ యోధ ఒక వరం అడిగి తిని నేను దాని అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఒక వరం అడిగినట్టు ఏందది యహోవ ప్రసన్నతను చూష్టకును ఆయన ఆలయంలో ధ్యానిష్టకును నా జీవిత నేను యహోవ మందిరంలో నివాస నివసింపోరుచున్నాను అంటే శాశ్వత కాలం శాశ్వతంగా ఆయన సన్నిధిలో ఉండటం ఆయన ప్రసన్నత ఆయన ప్రజెన్స్ ఆయన మహిమ చూడండి చూడాలటకు ఆయన ఆయన ధ్యానిష్టకు ఆయన సన్నిధులు అంటే ఏసు ప్రభు మన హృదయలు ఉన్నాడు అంటే ఆయన సన్నిధి అంటే మన ప్రభుని అప్రైతే నువ్వు ఆశ్రయిస్తావో ఎక్కడైతే ఆయన నామంలో నువ్వు కూడుకుంటావో నువ్వు ఆయన సన్నిధి దిగి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటుంది ఎంతగా అది వరం అంట ఆయనకి ఆయనకు ఆశ అంటే చూడండి అలాంటి ఆశ అనుకోకూడ ఉందా చూడండి మనం ఎన్నో వరాలు అడుగుతూ ఉంటాం కదా నాకు ఆ వరం కావాలా ప్రభావ నాకు ఈ వరం కావాలో ప్రభు అని కానీ ఈయన ఏం వరం అడుగుతున్నాడు ఈ వరం బైబుల్లో ఎవరు అడిగినా చూడలే నాకు బహుశా ఉండొచ్చేమో కానీ చూడండి అసలైన వరం ఏంటంటే నువ్వు ఆయన సందిలో ఉంటే అన్ని వారాలు నీకు వచ్చినట్టే కదా దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సంప్రతిలో ఉండి ఆయన గురించి ధ్యానిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన మహిమను చూస్తూ ఆయన మందులోనే నువ్వు నివాసం ఆయన స్థుతిస్తూ ఉంటే ఆటోమేటిక్ నీకు అన్ని వరాలు వచ్చేస్తాయి అది సెకండరీ ఫస్ట్ ఏంది వరం ఏంది ఆయన సంధిలో ఉండ అది కూడా ఒక వరమే ఇది కూడా ఒక వరమే కదా ఎంతమందికి ఇష్టం ఉండే చెప్పండి దేవుని చంద్రుడాలని ఒక పది నిమిషాలు అరగంట సేపు వాక్యం ఉంటే గొప్ప అరగంట సేపు చర్చిలో ఉంటే గొప్ప ఒక గంట సేపు వాక్యం ఉంటే చాలా గొప్ప మనుషులకు ఓపిక ఉండదు గంట సేపు వాక్యం వినాలంటే ఎందుకంటే అటు అలవాటు పడిపోయింది ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే వాళ్ళు అటు అలవాటు చేస్తున్నారు అట్లా కానీ ఈయన ఈయన మటుకో చూడండి అంటే ఈయన ఏడు ప్రార్థన చేశారు దాద్రారాజు ఏడు ప్రార్థన చేశాను ఎంతగా ఆయన ఆయన సన్నిధిలో ఆయన సమయం గడిపేయండి నాకు అనిపిస్తే ఒక్కసారి అంతగా సమయం నేను ఎప్పుడు కూడా గడపలేదు దేని సన్నిధిలో చూడండి ఇది ఒక వరం అన్నట్టు ఇది అడుగుతుండే ఆయన చూడండి ఇది ఎంతో ముఖ్యమైనది కదా వరం కాబట్టి ఈ వరం ఉంటే అన్ని నీకు ఉన్నట్టే కదా అన్ని నీకు దేవుడు ఇస్తారు ఆయన సందిలో ఉంటే ఆయన గనపరుస్తూ ఆయనకి ఇష్టడుగా జీవిస్తుంటే నీకు ఇవ్వడా బహుమానాలు అడగనే ఇచ్చేస్తావా లేదా మనం ఎవరైనా ప్రేమతో మంచిగా ఫ్రెండ్లీగా బాగుంటే అడగనే అన్ని నోట్లైనా తీసి మనం అంటే ఎంగిలి పెడతామని కాదు అంటే నీ నీ నీ నీకు లేకపోయినా పర్లే ఇవ్వాలా అనేది ఆశ ఉంటుంది నా గురించి నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవన్నట్టు ఇతడి గురించి వాడి గురించి నువ్వు ఆలోచిస్తా ఎందుకంటే అతను నాకు అంతగా ప్రియుడు దేవుడు కూడా అంతే అంత ప్రియులుగా మనం ఉండాలి మన ప్రభువులో ఎందుకంటే ఇది చివరి కాలం చివరి టైం ఎండి టైం ఎంత భయంకరంగా దుష్టుడు విజృంభించి పనిచేస్తాడు సాధ్యమైతే నీ విశ్వాసం కూడా పోవచ్చు ప్రభు చెప్పినా లేదా సాధ్యమైతే ఏర్పరచబడిన వారి వాడు పడేస్తాడంట వాడు పడటానికి సిద్ధంగా ఉన్నాడు ఏర్పరచుకున్న దేవుని సేవకులే పడిపోతారంట వాక్యం చెప్తుంది అక్కడ అపోజ్ మత్త ఇరవై నాలుగు అధ్యయనం మన ప్రభు చెప్తాడు ఆయన ఆయన రాకడ సమయంలో ఎట్లాంటి సూచనలు ఉంటాయి అన్నీ చెప్పిన అక్కడ ఆ వాక్యం ధ్యానిస్తే మనం ఇంకా చాలా జాగ్రత్త చూడండి ఒక్క వరం అడుగుతున్నాయి ఏం తెలుతుంది అప్పుడు వెళ్తే ఏమవుతుంది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను ఈ పాట కూడా మనం వాడుతూ ఉన్నాం ఆయన తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయ మీద ఆయన నన్ను ఎక్కించును ఆశ్రయ అంటే మన ప్రభు మన ప్రభులో మనం మనం ఉంటమంట అంటే ఆయన ఆయన దగ్గర ఉంటమంట నీకు ఆపద ఎక్కడ వస్తారు కదా చూడండి ఆపత్కాలంలో తన పర్ణశాల అంటే ఆయన సన్నిధి ఇప్పుడు అర్థమవుతుందా దాదిలో ఎందుకు వరం అడిగిన వరం ఆయన ఎందుకు అడిగిన అంటే ఆయన సన్నిధిలోనే ఉంటే సేఫ్ అన్నట్టు ఎప్పుడు ఆయనలో ఉంటే నాకు ప్రొటెక్షన్ గ్యారెంటీ కానీ యుద్ధం అంటే వస్తుంది ప్రొటెక్షన్ గ్యారంటీ అంటే నీకు ఎలాంటి దెబ్బలు గాయాలు తగలని కాదు ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఎందుకంటే నువ్వు యుద్ధ వీరులాగా పెడితే నేను యుద్ధం చేయను కష్టం కదా సౌలరాజు భయపడినా లేదా యుద్ధం చేయడానికి దావి పోయి యుద్ధం చేయాల్సి అభిషేకం బొంది కూడా ఈ రోజు లోకంలో అటు ఉంటానట్టు కానీ ఇక్కడ ప్రభు చెప్తుండు దావి చెప్తుడు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఇది అర్థం చేసుకోవాలి మనం శత్రులు ఎప్పుడు మన చుట్టూ ఉంటానట్టు దుష్టుడు ఎప్పుడు మన మీద పొంచి ఉంటాడు వాడు విదృంభించి వాడు పొంచి ఉంటాడు అనడు దుష్టుడు వాడు పొంచి ఉంటాడు ఎప్పుడు మన మీద ఎందుకంటే వాడు బాణాలు వేస్తూనే ఉంటాడు ఏదో ఒకరు మన మీద బాణాలు వేస్తూ ఉంటాడు కానీ జాగ్రత్తగా నీకు గమనిస్తూ ఉంటాను ప్రతి క్షణం ఇది ఇది ఎందుకు వచ్చింది ప్రభు అని అప్పుడు ఖచ్చితంగా నాకు దేవుడు బయలుపరుస్తాడు నేను ఎమ్మిటి సమాపన కోరుకుంటే ఒకవేళ నాలుగు అవిధైతే చూడండి కాబట్టి అది ఎందుకు వచ్చింది కూడా దేవుడు చూపిస్తాడు తర్వాత అది దాని వల్ల ఏం జరుగుతుంది కూడా నీకు లాభం ఎందుకు కూడా దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు దేవుడు ఆయన చూపించే దేవుడు కదా ఎత్తుగా నా తల ఎత్తబడిను ఆయన తన గుడాలంలోనే ఉత్సాహధనం చేయొచ్చు బలులు అర్పించదును అంటే ప్రార్థనలు ఆయన స్థుతి ఆరాధన చూడండి శత్రుల్లో వచ్చినా కానీ ఆయన నేను అంటే నాకు శ్రమ ఉన్నా కానీ నేను స్థుతిస్తా పోయినా కానీ ఎంత గాయాల పాలైనా కానీ నేను ఆయన స్థుతిస్తా ఆయన ఘనపరుస్తా పౌలు శీలనలు లేదా శత్రులు చుట్టుముట్టి భయంకర శరసాలు భయంకరంగా హింసించి కొడితే ఆ దెబ్బలు తగినా కానీ దేవుని స్థుతించిందా లేదా వాళ్ళు ఇది అన్నట్టు ప్రార్థన చేసి శరసాల పునాదురుడు బద్దలైపోయింది అంత పవర్ఫుల్ ట్రయర్ అన్నట్టు చేసింది నేను నా నేను పాడేదను యహోవాన్ని గురించి స్థుతి గానము చేసేదను చూడండి శ్రమలో కొన్న పోతున్నప్పుడు నీకు ఏడుపుచ్చి దుఃఖంలో నున్నప్పుడు నువ్వు దేవుని స్థుతింపగలవా నువ్వు ఆయనను మయమపరచగలవా చాలా మంది శ్రమలు పొందితే రాత్రి నెల పడ్డ విత్తనం ఏమైంది కొంతకాలం వాక్య సంతోషించి ఆనందించినప్పుడు అందులో ఏరు లేనప్పుడు నాటుకోపోతే ఏమైంది నేను లేకపోతే వెళ్ళిపోయి వాడిపోయింది చూడండి శ్రమలో కూడా మనం సంతోషటం ఆన ఆనందించడం నేర్చుకోవాలి మన దావి దురాధించి నేర్చుకోవాలి అందుకే పావులు అంటాడు ఎల్లప్పుడూ ప్రభుని ఆనందించండి మరలా చేస్తూ ఆనందించమన్నాడు కాబట్టి శ్రమలో ఆనందించగలవా నీకు కష్టాలను ఉన్నప్పుడు నీకు పైకి శ్రమని చుట్టుముట్టినప్పుడు నువ్వు ఆయనను శృతించగలవా ఆరాధించగలవా ఆయన మీద విశ్వాసంతో యహోవైన ఆశ్రయ దుర్గం దేవుడే ప్రభు అనే రక్షకుడు నాకు వెలుగు రక్షణైనడు నా ప్రాణమున కాపాడేవాడు నేను ధైర్యం విడవక ఉండను అని మనం చెప్పగలమా చెప్పాలా అని వాక్యం చెప్తుంది నీ విశ్వాసాన్ని నీ భక్తిని అక్కడ స్థిరపరుచుకోవాలా అప్పుడే నువ్వు సంపూన భక్తి మీద ఉన్నట్టు ఆ స్థితికి మనం ఎదగాల ఒక దశ నుంచి ఒకసారి ఎవడు భక్తి పురోడు కాడు కదా ఒక దశ నుంచి ఒక దశకు నువ్వు ఎదగాల కదా అన్ని ఎదగాల మనకు మనం తెలిసింది కొంచెమే మనకి ఏం తెలియదు బైబిల్ గురించి తెలుసుకోవాలా మనం ఇంకా ఏదో నాలుగు ముక్కలు తెలుసుకోవాలని కాదు కదా అన్ని తెలుసుకోవాలా అందుకే ప్రసంగ అంటాడు దేవుడు దేవుడి శాశ్వత కాల జ్ఞానాన్ని నను హృదయంలో ఉంచిందంట అది తెలు పరిశీలనగా తెలుస్తూ అది వాడి తరం కాదంట శాశ్వత కాలమైన దేవుని మర్మము దేవుని సత్యము ఎంతో ఉందంట పెట్టిన మనుషుల హృదయంలో కానీ అది వాడి తరం కూడా జరిపోదని తెలుసుకోవడానికి అంటే తరం ఇంకా ఇన్కంప్లీట్ గానే మిగిలిపోతుండడంట అంటే అంతగా ఉందంట దేవుని గురించి తెలుసుకోవాల్సింది కాబట్టి మనం తెలుసుకోవాలా అన్ని విధాలుగా తెలుసుకోవాలా ఎందుకంటే నువ్వు నువ్వు ఆ అనుభవంలో పోతే కానీ నువ్వు నేను నీకు అవన్నీ అనుభవం లేకుండా నువ్వు ఏదో చెప్తావు ఏదో చేస్తావు తర్వాత నీకు అర్థం కాదన్నట్టు నువ్వు ఒకటే సూప్ మీద వెళ్ళిపోతావు అన్నట్టు ఈరోజు కాబట్టి వేలు చూపుతో కాదు మనం పోయి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఎట్లా ఉందో అన్ని విధాలుగా మనం అర్థం చేసుకొని మనం పోవాలా పౌలన్నీ అర్థం చేసుకోండి ఆయన సేవా జీవితంలో అతిథి అనుభవించండి ఆయన విశ్వాసాలు తగినట్టు ఎట్ట ఒక దశలోని మౌనంగా ఉన్నాడు ఎన్నో అవన్నీ నేర్చుకోవాలి మన సేవా జీవితంలో కాబట్టి ఇక్కడ చెప్తున్నా ఆయన బలులు అర్పిస్తాను స్థితిగానం చేస్తా శత్రులు నా మీద వచ్చినా నేను పైన ఉన్నత స్థితిలో ఉన్నా అది ఎప్పుడు అర్థం చేసుకోవాలా దాదిరాజు ప్రార్థన చూడండి శత్రులు ముట్టినా కానీ నేను ఎక్కడున్నా ఉన్నత స్థితి ఉన్నత శత్రుల కంటే ఎత్తుగా నేనున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలా నువ్వు ఏ స్థితిలో దేవుడు నేను పెట్టిండు శత్రులు ఎత్తుగా నేను పెట్టి అంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నవాడు అన్నట్టు అంత ఎత్తుగా నేను పెట్టిండు ఆయన తన ఆయన గుడారములో నేను ఉత్సాహధి చేసి బలు అర్పించేదను మరి శత్రుల సంగతే ఏంది అంటే దాని అర్థం ఏది ఎట్లా అర్థం చేసుకుంటాం మనం నేను పాడుచు గానం చేస్తాంటే నువ్వు శ్రమల గుండ పోయినా కానీ శత్రుల మీద దాడి చేసినా నువ్వు ఎంత చేసినా కానీ మనం మటుకు ఉత్సవాహని చేస్తూ దేవుని మహిమపరచాలా ప్రభావ ఈ శ్రమ నాకు ఇచ్చిన నీకు ఎంతో ఈ శ్రమల నుంచి నేను నేను కోల్పోకుండా నా విశ్వాసం పడిపోకుండా ప్రభావ ఇప్పుడు నాకున్న విశ్వాసం సరిపోదు ప్రభావ నాకు ఇంకా అధికంగా విశ్వాసమే నా విశ్వాసాన్ని బలపరిచినా ఈ శ్రమలో విజయం పొందాలా ఈ శ్రమలో నేను కూడా ప్రవ్వా అనుమానించొద్దు భయపడొద్దు తొట్టులు పడొద్దు ప్రవ్వా నాకు బలమే ప్రవ నాకు శక్తి ప్రావ అని చేస్తే తప్పక దేవుడిని నిలబెడతారు అనేకులు శ్రమలో ఉన్న పోతే పడిపోతారు పడిపోయి దేవుడు నాకు ఏం చేసిండు నాకు ఏ ఏ గొప్ప మేలు ఇంత శ్రమలు ఎందుకు వచ్చిండో మాకు దేవుడు నమ్ముకుంటే అందరికి బాగానే ఉన్నారని చెప్పంటారు అంటే తెలియదు మనుషులు కదా అంటే మనం మన ఆ రీతిగా దేవుని ఏం చేస్తాం దేవుణ్ణి మీద సనుగుతా ఉంటావు అది చాలా తప్పు కదా నీకు దేవుడి నీకు ఎందుకు శ్రమ ఇచ్చినా దేవుడిని అడుగు చూడండి శ్రమలో కూడా ఎందుకు పోయినావు నీకు నువ్వు అవిధేతలో ఉన్నవేమో సరి దేవుడు చెప్పిందా లేకపోతే నువ్వు ఇంకా దేవుడిని ఇంకా సంపూలతో నడిపిస్తానికి ఆ రీతి నడిపిస్తున్నా అది గ్రహించాలా కాబట్టి ఏది ఇచ్చినా కానీ మనం శ్రమ వచ్చినా కష్టం వచ్చినా కడ్డం వచ్చినా కరువు వచ్చినా ఏది వచ్చినా సరే క్రీస్తు ప్రేమల నుంచి మనం ఎడవాప నేరదు అని బావులు రూడిగా చెప్తుంది అక్కడ అట్ట చెప్పగలం మనం అంటే ఎంత ఫెయిత్ ఆయనకు విశ్వాసం బలపడితే అంత ధైర్యంగా చెప్పాడు కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాల అని వాక్యం చెప్తుంది కాబట్టి స్థుతిగానం చేయాలా శ్రమలో మనం ఆనందించడం నేర్చుకోవాలా శ్రమలో ఆయనను ఘనపరచడం నేర్చుకోవాలా నా సన్నిధిని వెతుకుడని ఆయనను ఆయన సెలవేగా యహోవా నీ సన్నిధి నేను నా హృదయం నాతో అనేను నా ఆయన సన్నిధిని వెతుకుడని ఆయన సెలవిచ్చానంట మీరు నా సన్నిధిని వెతుకునమని చెప్పి దేవుడు మాట్లాడితే యహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయం నాతో అనేను అంటే హృదయం కూడా మాట్లాడతానని చెప్పండి ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా దేవుడు మాట్లాడుతుంటే ఇక్కడ నీ హృదయం మాట్లాడుతుంది అట్లా అంటే ఇది నేను ఆశ్చర్యంగా ఉంది వాక్యం నేను చదువుతుంటే హృదయం చెప్తుందంట వెతికేదను నీ సన్నిధి నేను నా హృదయం నాతో అనేను అంటే హృదయం కూడా మాట్లాడుతుంది నీ హృదయం నీ అంతరంగం కూడా నీతో మాట్లాడుతుంది నా ప్రాణమా నా అంతరంగం సమస్తమా నువ్వు భయపడకు ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు దేవిని ఎందు నిరీక్షించమని దావిది రాజు చెప్పిందా లేదా కాబట్టి హృదయంతో కూడా నువ్వు మాట్లాడాలా నీ హృదయంలో భయం వస్తూ నీ హృదయంలో ఎక్కలేని వేదన ఉంటుంది నీ హృదయంలో ఎక్కలేని బాధ ఉంటుంది వేదన ఉంటూ ఉంటుంది ఆ టైంలో నువ్వు మాట్లాడాలా నీ హృదయంతో నువ్వు మాట్లాడాలా అది ఇక్కడ ఇక్కడ అది హృదయము మాట్లాడుతుందంట కాబట్టి దావితో మాట్లాడినప్పుడు ఆయన చెప్తే వింటదా లేదా అందుకు మనం ధైర్యం నిర్భరం కలిగి ఉండమని దేవుడు ఎందుకు చెప్పినంటే నీ హృదయం అట్ట చేసుకోవాలా నువ్వు ధైర్యం ఉండాలా మనకు మన ఎన్నో వాక్యాలు మనం ప్రకటిస్తూ ఉంటాయి ఎన్నో చేస్తుంది కానీ ఒక స్థాయి ఒక ఒక పరిస్థితి ఎదురైనప్పటిని నీ విశ్వాసం ఎటుపోతుందో తెలియదు ఇది నాకు బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి ఆ టైంలో మన మన మన ప్రకటించిన వాక్యాలన్నీ మాయమైపోతాయి టైం ఎంటాడుతుండదు మనుషుల్ని అంటే నువ్వు ప్రకటించిన విశ్వాసం ఎక్కడిపోయింది విశ్వసించే వాడు లేదా కలవరం వస్తుంది మనం అతి క్షణం మన కలవరం వస్తుంది ఎందుకంటే మనం మనుషులు కదా కానీ కలవరం వస్తుంది కాబట్టి కలవర పడకడం చెప్పినా మీ హృదయంలో కలవర పడినా కూడా దేవుని విశ్వాసం ఉంచమని చెప్పిండదా ప్రభు కాబట్టి మన విశ్వాసాన్ని ఆ రీతిగా బలపరుచుకోవాలా మనం భయపడదు దేని విషయంలో కానీ నీ హృదయంతో మాట్లాడాలా అందుకే నేను మాట్లాడతాను భయం ఎట్లా గుబులు గుబులుగా వస్తుంది భయం మనుషులకు భయమా ఏ స్థిక ఇస్తున్నా నేను గద్దిస్తున్నా నువ్వు ఉండడానికి వీలేదు నా హృదయాన్ని సమ్మతి పరచుకోండినా నిర్భరం చేసుకోండి నేను అలవాటు చేసుకోండి నా రీతిగా ప్రాక్టీస్ చేస్తుంది నేను ఎందుకంటే భయంకమైన గాయాలు శ్రమలు వచ్చినప్పుడు దావిధి ఎట్లా ఆయన హృదయాన్ని సమ్మతి పరచుకున్నాడు ఆయన హృదయంతో మాట్లాడి ఆయన అట్టను మనం కూడా మాట్లాడాలని దేవుడు నేర్పిస్తుంది ఈ రీతిగా మనల్ని ఒకవేళ అట్లా మనం లేకపోవచ్చు కానీ అట్లా ఉండాలని వాక్యం చెప్తుంది కదా చివరిగా రెండు వాక్యాలు చూసిన చివరిగా సజీవుల పదమూడ వచ్చంలో సజీవుల దేశంలో ఈ వాక్యం చాలా ఆశ్చర్యకరమైన అధ్యాయం నేను ముగిస్తాను వాక్యంతో తోటి సజీవుల దేశంలో నేను యహోవ ఎహోవ దయను పొందును అన్న నమ్మకము నాకు లేని అడలా నేనేమవు ఇప్పుడు చెప్పండి సజీవులు సజీవుల దేశంలో నేను సజీవులు అంటే ఈ లోకంలో ఉన్న కావచ్చు ఎవరన్నా కావచ్చు సజీవులు సజీవుల దేశంలో నేను యహోవ దయను పొందునన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమైపోతా వచ్చిన మార్కులు అక్కడ దేవుడు ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు కదా ఎంతోమంది ఉన్నారు కానీ రకరకాలమైన దేవుళ్ళు ఉండొచ్చు వాళ్ళు పెట్టుకున్నచ్చు కానీ దేవుడు ఏసుకోవే నిజమైన దేవుడు అది వాళ్ళకు తెలీదు కానీ వాళ్ళ నమ్ముకున్న దాంట్లోనే వాళ్ళ కాలాలు ముగించిపోతే చివరికి వాళ్ళు ఖచ్చితంగా నరకాని పోతారు వాళ్ళతో వాళ్ళు ఆ రీతి ఏర్పరచుకున్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెసా సజ్జులు దేశంలో యహో దయ పొందుదన్న నమ్మకం ఆయన దయ పొందుదన్న నమ్మకం నాకు లేకపోతే నేను ఏమైపోతాను ఆయన దయ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి ఆయన కృప ఆయన దయ ఆయన కనికరము మన మీద లేకపోతే మన మనం ఏమైపోతుంది చెప్పండి ఇంత ధీమాగా దావిదు అంత ధైర్యంగా చెప్తున్నంటే ఎంతగా దేవుడిలో ఆయన సంపూర్ణంగా బలపడి ఉండాలా అంత అలాంటి శ్రమ దావికి అంత భయంకరమైన శ్రమలో కూడా పోయింది దావీద్ ఆ శ్రమలో దేవుడు మనం కూడా ఒక లెసన్ దేవుడు మనకు నేర్పిస్తుంది ఈ వాక్యం ద్వారా మీరు కూడా అట్లా ఉండాలా అట్లా బలపరచబడాలా అని చూడండి యహోవ దయ పొందుదన్న నమ్మకం నాకు లేని అడలా నేనేమైపోతా యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ఎవరు చెప్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి ఫస్ట్ మొదటి ఏమంటాను ఫస్ట్ మొదటి భాగంలో సజీవుల దేశమున నేను యహోవ దయలు పొందుదన నమ్మకం నాకు లేని అలా నేను ఏమైపోతా అని ఆయన మాట్లాడుతున్నాడు అంటున్నాడు నోడుతోని తర్వాత యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండమని చెప్తుంది మరి ఎక్కడ చెప్తే దేవుడు చెప్తున్న తన హృదయంతో మాట్లాడుతున్నక్కడ పైన నిందానికి ఇచ్చిన వాక్యం హృదయంతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ హృదయంలో నువ్వు మాట్లాడాల ఎందుకంటే మన హృదయము మన తలంపులని కలవరపడతా ఇవన్నీ వింటే మనం చెప్తే కానీ ఇవి నీ మనసు తలంపులు పరిపరివిదలగా పోతా ఉంటాయి నీ తలంపు నువ్వు వాక్య వింటూ ఉంటావు నీ మనసు ఎక్కడో పోతూ ఉంటుంది నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటు కదా ఏదో ఆలోచిస్తూ ఉంటావు కానీ నీ ఆలోచన ఎక్కడో పోతుంది ఎక్కడెక్కడో పోతుంది కానీ నీ ఆలోచన నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలా నువ్వు దాంతో మాట్లాడాలా ఎందుకంటే నువ్వు తెలియకుండా ఒకసారి మోసపోయే అవకాశం ఉంటుంది కదా ఎన్నిసార్లు జరిగింది అట్లా రీతిగా చూడండి ఎహో ఒకరు కనిపెట్టుకుండము తర్వాత ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోనము చూడండి ధైర్యం తెచ్చుకొని మన హృదయం నిబ్బరంగా ఉంచుకోనము తర్వాత ఏహో కొరకు కనిపెట్టుకొని ఉందము ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయన కొరకు కనిపెట్టుకోవాలా ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడి జీవించాలా ఏది వచ్చినా సరే ప్రవ్వా నువ్వే నా ఆశ్రయ దుర్గం నేను ఆశ్రయిస్తున్నా ఈ సమస్య నుంచి ఈ శ్రమ నుంచి నాకు మార్గం చూపించు అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం చూసి దేవుని మార్గంలో మనం పరిశుద్ధంగా మన కొరకు ఆయన కొరకు జీవించి మనం ఈ లోకంలో ఉండాల చూడండి ఎంతో భయంకరమైన మార్గం కదా చూడండి ఇద్దరు వీడు అనితితి ఉంటాడు కదా కాబట్టి పదకొండవ వచ్చినంలో యహోవా నీ మార్గము నాకు బోధింపము కాబట్టి ఆయన బోధిస్తాడు ఆయన వాకింగ్ చదువుతుంటే మనకు అన్ని మార్గం బయలుపరచబడుతుంటారు కదా నా కొరకు వారిని సూచి సరళమైన మార్గంలో నన్ను నడిపించము అంటే మార్గంలో పొంచి ఉంటాడు మనుషులు మంచి మార్గంలో నడిపించమని చెప్తున్నారు తర్వాత అబద్ధ సాక్షులను క్రత్వమును వెళ్ళగక్కు నా మీదకి లేచి ఉన్నారు చూడండి దావి కూడా అట్ట ద్వేషించిందా లేదా దావిది కూడా దూషించిండు దావిదిని సిమి అనేవాడు దావి దగ్గరికి వచ్చి దావిదిని దూషిస్తుండే అక్కడ తిడుతున్న దావిదిని సమీర్ గందంటుంది వాక్యం నా జ్ఞాపకం వస్తుంది వాక్యం ఎక్కడుందో దావిడ్ వచ్చి సిమిని సిమి అయిన వాడు వచ్చి భయంకరంగా దూషిస్తా ఉంటే తిడతా అప్పుడు సైన్యాధిపతి అయిన ఏవాబు ఏమంటాడంటే నా వెళ్ళిన నువ్వు ఆజ్ఞయి ఈ సిమి నిన్ను తిడతడా అని చెప్పి నేను నరికేస్తాన్ని చంపేస్తానని అని పోతా ఉంటే దావిది అంటాడు వద్దు వద్దు ఎహోవ సెలవీయకపోతే ఈడు నన్ను తిట్టడు కాబట్టి తిట్టని నీ పర్లేదు పర్లేదు తిట్టని అని చెప్పాడు అక్కడ చూడండి సైనాధిపతికి రోషం వచ్చిందా అక్కడ కానీ తిట్టి తిడుతుండ అక్కడ అయినా సరే దావిదేం చేసిన మౌనమునడు తెలుసు దావిదికి మౌనమునుడు ఆయన చూడండి నువ్వు తిట్టించుకున్నంత మాత్రాన్నివేం కరిగిపో కదా అదే ఏదో వాళ్ళు ఎవరైనా అనుకో నువ్వు నన్ను నన్ను పాయింట్ అవుట్ చేస్తావా అని చెప్పి లేదా కాబట్టి మనం అట్టు ఉండమన్నట్టు ఎందుకంటే క్రీస్తు ప్రేమ కలిగిన అట్లా ఉండరు అన్నట్టు దావి తలుసుకుంటే ఆర్గ్నేసం అయిపోతాడు ఆయన కానీ దావి ఏం చెప్పాడు వద్దు వద్దు ఏమనొద్దు అని అలాంటి సహనం ఓర్పు తాయించి మనం నేర్చుకుంటాం అందుకంటాడు యహో నేను సహనంతో కనిపెట్టుకున్నానంటే సహనం అనేది చాలా ఇంపార్టెంట్ సేవా జీవితంలో మనకి నువ్వు నీకు ప్రాథమిక జవాబు రావాలి నువ్వు సహనంతో కనిపెట్టుకో ఒకసారి నీ ప్రాథమిక జవాబు రాదు నీకు ఏం బయలుపరచాడు దేవుడు ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిన ప్రావు అంటే దేవుడు బయలుపరిచిన నీకు కొంత జ్ఞాపిస్తాడు ఎందుకంటే నీకు ఆ తపన ఉందా లేదా తెలుసుకునే తపన ఉందా లేదా దేవుడు నేను పరిశీలిస్తూ ఉంటాడు నీకు ఇవ్వడు జవాబు ఆన్సర్ ఇవ్వడు నువ్వు అడిగే కొన్ని అడిగే కొన్ని అప్పులు రిలీజ్ చేస్తాడు కాబట్టి కొన్ని ఇవ్వడు అంత త్వరగా ఇవ్వడు ఆయన ఎట్టి పరిస్థితులు ఇవ్వడు తర్వాత ఇస్తాడు ఎందుకు సహనంతో వెతుకుతున్నావా లేదా నన్ను అనేది తెలుసుకుంటాడికి అనమాట చూడండి తర్వాత చూడండి అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగొక్కవారు నా మీదకి వచ్చాను వచ్చిందాని మీదకి ఎన్నో అబద్ధ సాక్షులు చెప్పిన దావిది మీద రాజ్యం గురించి క్రూ క్రూరులు దావిదని చంపాలని కన్న కొడికి చంపాలని చూసిన దావేదిని అంత భయంకరమైన శ్రమ అనిపించిన దావి గురించి మనం దారిస్తే చూడండి నా మీదకి లేచున్నారు నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము ఇచ్చ వాళ్ళు ఇస్తాయిస్తున్నారు ఈ రీతిగా దావిదిని అవమానం పాలు చేయాలని నిందలు పాలు చేయాలని చెప్పాను ఇది సైతానుభూతి దుష్టుడు కదా దుష్టులైన అక్కడ వాక్యం అబద్ధ సాక్షులను క్రూరులను వెళ్ళగొక్కవారు అంటే అబద్ధ సాక్షులు ఎప్పుడు ఖచ్చితంగా దుష్టుడే కదా అబద్ధ సాక్షి అంటే వాడు అబద్ధికుడు సైతాను వాడు మనుషుల మీద అబద్ధ సాక్షులు కొనుకెళ్ళనట్టు కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడు తావితం తప్పించి ఇచ్చగా అప్పగింపకు అనడు మనల్ని ఎప్పుడు కూడా అప్పగించాడు దేవుడు ఆ రీతిగా ఒకవేళ నేను అప్పగించిందంటే నువ్వు పరిశీలించుకోవాలి అది ఎవరైనా కావచ్చు ఎంత గొప్ప సెవగానైనా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా దావితో అంత శ్రమలో కూడా పోయినా కానీ ప్రభు కొరకు జీవించగలను ఆయన ఆయన దయ పొందకపోతే ఆయన కృప మనలో లేకపోతే ఒక్క క్షణం మనం బతకలేం కాబట్టి ఈ చివరి కాలంలో మనం ధైర్యం తెచ్చుకోవాలా విశ్వాసం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఈ చివరి కాలంలో భయంకరమైన శ్రమ యుద్ధంలో మనం ప్రతి విశ్వాస యుద్ధంలో రోజు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చూడండి వేచినటువంటి ఏంది వేచినటువంటి వేచి ఉండటం అనేది చాలా తేలికైన విషయం అనిపించవచ్చు కదా ఏ శుద్ధం బేదని ఇది ఒక క్రైస్తవ సైనికుడు నేర్చుకునే ఒక భంగి అంటే ఒక ఒక లెసన్ అన్నట్టు క్రైస్తవ నేర్చుకునే ఒక ఎగ్జాంపుల్ కావచ్చు లేదా ఒక ఒక స్కిల్ కావచ్చు నేర్చుకునే ఒక స్కిల్ కావచ్చు మనం ఎన్నో నేర్చుకుంటాం కదా స్కిల్స్ మంచి మంచి స్కిల్స్ వాటిలో ఒకటంట కాబట్టి చూడండి ఇది మనం జాగ్రత్తగా మనం వేచి ఉండటం అనేది కూడా ఒక వరమే నాకు తెలిసి వేచి ఉండడం అంటే అందరు చాలా మందికి ఓపిక ఉండదు చాలా మంది వేపుకు ఉండదు కాబట్టి వేచి ఉండాలా అక్కడే ఉండగా విశ్వాసం ఇంతవరకు ఉందో అక్కడే తెలిసిపోతా నీకు విశ్వాసం ఉందా లేదని నువ్వు ఎంత సహనంతో ఓర్పుతో కనిపెట్టుకొని దేవుని కనిపెట్టుకుంటూ ఓ ప్రభుకి తప్పకి ఇస్తారని అది విశ్వాసం అన్నట్టు కానీ చాలా మందికి అంత ఓపిక ఉండదు ఓపిక లేకుండా డిసిషన్ తీసుకుంటూ ఉంటారు శ్రమల ఉంటారు ఇది కాబట్టి మనం అట్లా ఉండకుండా శ్రమల పాలైతే మంచిదే అట్లీస్ట్ అప్పుడైనా తెలుసుకుంటాను కాబట్టి శ్రమ ఉందని మనం భయపడదు ముఖ్యంగా ఈ వాక్యం అంశం దావిది ఎంత ధైర్యంగా ఉన్నాడు పాలుచు గానం చేసి నేను ఆయన ఎంతగానో దేవుడే నాకు వెలుగు రక్షణ నేను ఎవరికి భయపడాలా యహోవ నా ప్రాణదుర్గం నేను ఎవరికి వెరకాల ఎవరికి నేను వెరుతును ఎందుకు నేను భయపడాలా ఇదే ప్రార్థన మన జీవితంలో కూడా ఉండాలా ఎందుకంటే మనుషులు దుష్టులు వస్తారు నీ మీదకి బాధించే వాళ్ళు వస్తారు అందరూ వస్తారు ఏమైనా వాళ్ళు వాళ్ళు కూలిపోవాల్సి ఉంది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద విజయం పొందుతు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద నీ కాబట్టి ఈ చివరి కాలంలో సంఘ సేవకులే మన మీద తెలియస్తారు చూడండి ఎందుకంటే కోపము దేశం ఉంటుంది కదా సంఘాలు చూస్తలేము రేపు ఎంత వచ్చినా సరే నువ్వు మటుకు ప్రేమతో ఓపికతోని ప్రభుని ఆశ్రయిస్తూ వాళ్ళు ఎట్టైనా ప్రభు చెంత నడిపించాలా నిరీక్షణ కలిగి ఉండాలా అక్రమం లోకంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కానీ మనం మటుకు చివరి వరకు ఆయన ప్రేమలో కలవరిశీలో ఆయన చూపించిన ప్రేమలో మనం నిలబడి ఉండాలా కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలా అనేది ఒక చిన్న వాక్యం చూపించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను ఆ యూత మొదటి పత్రిక ఒకటే అధ్యాయం ఉంటది ఇరవై వచ్చినంలో ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం చూడండి ప్రియులార మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనొచ్చు నువ్వు దేని విశ్వాసం పెడుతున్నావు నువ్వు యహోవా వెలుగును రక్షకునైనా నా ప్రాణ దుర్గమైన నేను ఎవరికి భయపడను అనే విశ్వాసం నీకుంటే ప్రియులారా మీరు విశ్వసించు అంటే ప్రభుని విశ్వించి అతి పరిశుద్ధమైన దాని మీద అంటే దేవుని వాక్యం మీద నువ్వు దేవుడే వాక్యం ఆయనే వెలుగు కాబట్టి నువ్వు నువ్వు నువ్వు ఇంకా సంపూర్ణంగా కట్టుకుంటలేవు నీ జీవితాన్ని ఏదో ఆ కొంచెం కట్టుకుని అంతే కొంచెం గోడ లేపుకొనవు పైన కప్పేసుకొని అంతే ఆ ఇల్లు కట్టుకుని నేను అనుకుంటున్నావు కానీ అట్లా కాదు అది సంపూర్ణంగా నువ్వు నువ్వు కట్టుకోవాలా నువ్వు అట్లా ఉండగలవు నీ మనసు నీ తలంపులు నీ జీవన విధానం నీ నడిపింపు నీ నడవల చూపులు నీ ప్రవర్తన నీ మాట తీరు అన్నీ మారుతాయి అన్నట్టు నువ్వు సంపూర్ణంగా నువ్వు ఆయన కట్టబడితే ఆయన వాక్యం మారటం అంటే ఏంటి కదా ఆయన వాక్యంలాగా మారితే ఆ రీతి ఉంటే మనం చెల్లిస్తామా ఇటు గాలి కూడా అటు పడిపోం కదా మనం కాబట్టి మనము విశ్వసించే అతిథమ నువ్వు పరిశుద్ధిని కట్టుకోవాలా కట్టుకుంటే గాని నువ్వు స్థిరంగా ఉండగలవు స్టేబుల్గా ఉంటావు లేకుంటే స్టేబుల్గా ఉండవు దానికి సపోర్టింగ్ లేకపోతే అది గాలికి అటుడి కొట్టుకుంటూ ఉండదు అది సపోర్ట్ కరెక్ట్ గా పెడితే అది గాలి కాబట్టి దేవుని వాక్యంలో మనం బలపడాలా ఆయనలో మనం కట్టబడాలా తర్వాత కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా దేవుని ఆత్మతో నింపబడి ఆయన అభిషేకం మనకి ఎంతో అవసరం పరిశుధాత్మ అభిషేకం నీళ్ళు ఉంటే నీకు ఎక్కలేని ప్రేమ దయ కణికరము అన్నీ ఉంటాయి నీళ్ళు ఆశానిగ్రహము ప్రేమ సాత్వికము దీన అవన్నీ ఉంటాయి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆయన ఆత్మ అభిషేకం లేని వాళ్ళు ఎక్కలేని కోపము దేశం వస్తుంది అన్నట్టు మనుషుల మీద అది మనం అర్థం చేసుకోవాలా ప్రతి క్షణం మనం ఆయన ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని కట్టుకో నీళ్ళని సంపూర్ణం కట్టుకో అప్పుడే నువ్వు స్థిరంగా నిలబడగలవు లేకుంటే నువ్వు పై కట్టుకొని ఉంటే కాదు కదా అది విధానం గాలి వస్తే పడిపోతావు గాలి పడిపోతావు ఖచ్చితంగా పడిపోతుంది అది స్థిరంగా కట్టబడితే ఇసుక మీద కట్టబడితే ఎట్టుంటది పడిపోతుంది అది బండ మీద కట్టబడితే పడిపో రెండు కట్టాలు కట్టబడే ఉన్నాయి మంచిగా అందంగా బాగున్నాయి కానీ పునాది ఇసుక మీద పునాది బండ మీద పునాది పునాదులు తేడా ఉన్నాయి ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎందుకు పడిపోతారు అనేకులు పునాది సరిగా లేదు ఇసుక మీద కట్టుకున్నారు ఏదో మేము కూడా కట్టుకున్నాం మేము కూడా ఉన్నామని అక్కడ చూపించుకొని అన్నట్టు మనం ఉండొద్దు అలాంటి బలహీనతలు మనలో ఉంటే బడికి రావాలా కాబట్టి మనం మనకు విశ్వసించి దాని మీద పరిశుద్ధంగా మనం కట్టుకోవాలా కాబట్టి పరిశుద్ధాత్మను ప్రార్థించాలా ప్రభువులో మనం బలపరచబడి అనేకులు కాయన రాజస్వ వార్తను ప్రకటిస్తూ అనేకులు ప్రభు చెంతమని కాబట్టి అలాంటి కృపా ప్రభు మనకు అందరికి అని మనకు వెలుగు రక్షకుడు మన ఆశ దుర్గం ఆయన మీద విశ్వాసం పెట్టి ఆ శ్రమలలో దావిది రాజు ఎంతగా ప్రాధం చేసి ప్రభును ఆశ్రయించి విజయం పొందిండో అదే రీతిగా అలాంటి విశ్వాసములను మనం చివరి కాలంలో మన యాత్ర కొనసాగించుతూ అనేకులు ప్రభు చెంత నడిపించాలా ఆయన ప్రేమలో చలారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరినీ ధైర్యపరచటం ఊతనివ్వటం బలహీనలను బలపరచటం అలసిపోయిన వాళ్ళని అలసట తీర్చేలాగా ఆయన వాక్యాన్ని బోధించి వాళ్ళ జీవన్ వాళ్ళ జీవాన్ని రప్పించటం వాళ్ళలోకి ఆయన వాక్యం ద్వారా బలపరచబడి ప్రభు కొరకు నిలబెట్టాలా అలాంటి విశ్వాసమైన మార్గం ఆయన సత్యమైన మార్గులకు నడిపించాలని మను అరీతే ముందు పోవాలా అని కృప ప్రభు మనకు అందరికీ అనుగరించాలని ప్రార్థిద్దాం పరశుదిరగుదేవా మా ప్రియ పరలోకి తండ్రి నీకెంతో వర్ణాలు ఇస్తాయ్యా ఈ గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్రులు కాచి కాపాడు నీకు ఎంతో వర్ణాలు ఇక సమర్థి చివరి అంచుకుని మేము వచ్చేసినామైనా నువ్వే మా వెలుగు రక్షకుడు ప్రవ్వా నా తండ్రి ఏసయ్య మా ప్రాణదుర్గం మీరే ప్రవ్వా మా కొండ మా కోట మా దాగుకోని చోటు మీరే ప్రవ్వా ఆస్య దుర్గమానా ప్రవ్వ నా వెళ్ళని వాళ్ళ నా రక్షణ కడతా నీకు ఎంతో వందాలిస్త దావిద్రి రాజు ప్రభ అంత భయంకరమైన శ్రమలుగుండ పోయినా కానీ ప్రవ్వ నిన్ను స్థుతించండు ప్రవ్వ శత్రులు ముట్టినా ప్రభ నిన్ను స్థుతించు మీకు బలి అర్పణలు అర్పించిండు ప్రవ్వ మీ సన్నిధులు మీ గుడారంలో ఉండి అతను అర్పించింది ప్రవ్వ బయట శత్రు సమూహం పొంచి ఉంది అయినా సరే ప్రవ్వ ఆయనంత ధీమాగా ప్రభ మీ సన్నిలో ఉంచి బలు అర్పిస్తూ నిన్ను గానం చేస్తుండు ప్రభ కానీ అలాంటి పరిస్థితి అది తలుచుకుంటేనే ప్రవ్వ ఎంతో ఆశ్చర్యకరమైంది ఎంతో బలంగా బలమైంది ప్రవ్వ తండ్రి ఎందుకంటే దావిది అక్కడ లేడు ప్రవ్వ అతడు శత్రుడి కంటే పైన ఉన్నాడు అది గ్రహించను ఆత్మలత్తిని చూడగలుగుతున్నాడు ఆ రీతిగా కాబట్టి మేము కూడా ఆ రీతిగా మేము జీవించాలా మేము కూడా అలాంటి అనుభవం మాకు అనుగరించవా ప్రవ్వ నైనా మీ కృప మాకు అనుగరించిన అయినా మీ కనికరం మీ దయ మాకు అనుగరించినైనా మీ దయ చూపించకపోతే మేము ఏమైపోయే వాళ్ళం మీ కృప లేకుంటే మేము బ్రతకలి ఒక క్షణం మీ కృపతో మమ్మీ కప్పని నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడని పౌలు భక్తుడు నా కృప నీకు చాలనన్నాడు బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమైంది అన్నారు కాబట్టి ప్రభావ అలాంటి శక్తిని మాకు కూడా బలపరచమని ప్రార్థిస్తాం మాకు కూడా అలాంటి శక్తి మాకు నింపమని ప్రార్థిస్తాం అయినా మేము బలహీనంగా ఉన్నప్పుడు మేము బలవంతులుగా మేము తయారు కావాలి ప్రభావ మీ అలాంటి బలపర్చే మీ శక్తి పరిశుధాత్మ శక్తి అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకుని ఈ ఆరుదన పాల్గొన్న బ్రదర్స్ అందరినీ దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి రాని బిడ్డలుగా మీరు ఆస్వాదించండి సమాధానం నిగలించి మీకు వరకు శాసనం పెట్టుకొని మీరు ఆ కొరకు ఇదివంతా మీరు మాకు సాగి నడిపించి ప్రతి చోట మీ కొరికి మూడు అందరినీ సాక్షన్ పెట్టుకుని మీరు ఆ ప్రశుద్ధ పచ్చుకోమని త్వరలో రాన్న ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సరి అధికారి మీ పట్ల నేను నేర్చుకున్న క్రితం బాధ్యం తన గురించి అనుగ్రహించి నాయన ఎందుకంటే నాయన మరి నాయన మేము శ్రమలు ఎందుకు పోయినా దేని ఎందుకు లేనండి అయ్యా నీవు ఉన్నావు అనే ధైర్యంతో నాయన మేము విశ్వాసంతో నచ్చండి ఉండే కృప్రహించి అవునా ప్రజ ఏమి నాయన సంపూర్ణంగా నాయన ఇంకా ఇల్లు కట్టుకోలేదేమో నా తండీ అయా సంపూర్ణముగా అంటే నాయన ఉట్టి నాయన మామూలుగా స్లాబ్ మాత్రమే మేము వేసుకున్నామేమో ఆయన నాయన ఇంకా దానికి తగినట్టుగా నచ్చండి యన లోపల ఏవే భాగాల ఉన్నయన మేము అమర్చుకోవాలోనే తండ్రి మాకు తెలియలేదేమన్నా ప్రభా అయ్యా మేము నా తండీ నాయన నీ ఇల్లు నా తండ్రి నేను సంపూర్ణంగా కట్టుకోవటానికి నాయన నీ కృప నాయన అనుగ్రహించిన ఆయన లోక సంబంధమైన ఇల్లు కాదు నాయనా ఆత్మీయమైన తండ్రి ఇంటిన్న తండ్రి మేము నిర్మించుకుంటున్నామా లేదా ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగున్న తండీ మాకు నువ్వు ఎల్లప్పుడున్న తండ్రి మమ్మల్ని తడుతున్నాయన నువ్వు నాయన నీ పట్లన ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన ఆయన మరి నాయన మరి నా తండ్రి మేము ఎన్నిక లేని వంటి వాడేవాడిని ఆయన ఎందుకు పనికిరానటువంటి వాడిని ఆయన నాయనని బిడ్డగా నిస్వత్తిగా చేసుకుని ఉన్నాడు అయ్యా అందుకే నీకు స్తోత్రాలు అృప నాయన లేనిది నిజముగా నాయన మేము ఈ లోకంలో ఉండం నాయన అయ్యా అతి కృప నాయన తండ్రి మాపై ఉంచుకున్నందుకు ఇంకొందనాలి అయ్యా నా జీవితంలో అయితే నా ప్రభా నాయన నన్ను ఎంతగానో నీ బిడ్డగా చేసుకుని ఉన్నా మరి నా తండ్రి నేను నా తండ్రి నిజముగా నాయన నీ సేవ చేస్తానని ఒకప్పుట్లు అనుకున్నప్పుడు నాయన అయ్యా మరి నా తండ్రి ఈ లోకంలో నాయన నేను మరలా పడినప్పుడు అయ్యా నన్ను గద్దించి నా నీ వైపు తిప్పుకున్నందుకు నీకు కొందనాలు స్థుతులు స్తోత్రాలు అవునాయన అటు కృపను బట్టి నీ కొందనాలు అయ్యా నేను నిజంగా నా ప్రభా అయా నాయన ఆశైతి ఉంది కానీ నా నా దృష్టిని దూరపరిచి నా అయ్యా నీ మహిమతో నా తండ్రి నన్ను నింపండి నా ప్రభా అయ్యా మరి నా తండ్రి నీ కృపతో నన్ను నింపండి ఎందుకంటే నా ప్రభా అయా ఈ లోకపరమైన ఆలోచన నా తండ్రి నాలోనికి రాకూడదు అయ్యా అయ్యా నీ సేవ నిమిత్తం తండ్రి నేను నీ సేవ తండ్రి నేను అనుకుంటూ ఉన్నాను నా ప్రభా అయ్యా మరి నాయన దృష్టి మమ్మల్ని ఎప్పుడెప్పుడు నిమ్మిదని చూస్తూ ఉంటది కనుక నాయన దృష్టిని దూరపరిచింది దురాత్మందక శక్తులు నా నుంచి దూరపరిచిన ఆయన ఆయన నీ మహమార్థం నచ్చండి నేనేం చేయాలో నా ప్రభా అయా నాతో ముందుగా మాట్లాడు నాయన అయ్యా నీ ఆత్మీయంగా నాయన నీలో ఎలా ఎదగాలో నాయన నాతో మాట్లాడు రైటా ఇది రాగా అనేది నా ప్రభా అతి ఆలోచనలో నీ ఉండి నా ప్రభా ఆయన మనస్ఫూర్తిగా నా ప్రభా సంపూర్ణంగా నా ప్రభా నాయన నీ ఆత్మీయమైన ఇల్లు కట్టుకోవటానికి నాయన నీ నాకు తోడుగా ఉంచమని అయ్యా ప్రార్థిస్తున్నాను నా జనకాల సమయంలో ఇంకా మీ ప్రేర్ మీటింగ్ లో కలుసుకునే భాగ్యమును సమయం నాయన మాకు ఇచ్చిన కొందనాడు అయ్యా గొప్ప దేవుడు నాయన నీ కృప లేనిది నాయన మేమేమి చేయలేము నా ప్రభా ఆయన కేవలం నీ కృపయ అతి కృపను బట్టి నీ అయ్యా నీ కృప లేకపోతున్నా ప్రభా మేము నిజంగా ఏమైపోదామని నీ వాచని బట్టి నీ కృపను బట్టి నాయన నీ దయా బట్టి నాయన మేము నా తండ్రి ఈ లోకంలో ఉంటూ ఉన్నాము ఆయన నాకంటే నా తండ్రి గనులు మేధావులు ఆస్తిమంతులు తెలివి కలవారు మేధావులను అయినా మరణిస్తూ ఉండగా నా తండ్రి నాయన నీవైతే నాయన దివారాత్రి మమ్మల్ని కాచిన ఆయన మీ రెక్కల కింద నాయన మమ్మల్ని భద్రపరిచిన నీ వాక్యాన్ని నా తండ్రి మేము వినే భాగ్యం నాయన మాకు ఇస్తున్నాను మీకు అందులో నాయన నా విషయంలో కూడా నాయన నేను అనేకులకు నా తండ్రి అయ్యా నీ స్వార్థ నాయన చెప్ప తనకి ఆయన నాకు నీ కృప నాకు అనుగ్రహించిన ఆయన అయ్యా నీ పరిశుద్ధాంత నింపి అయ్యా నేనేం చేయాలో నాకు నేర్పించమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా ఇక ప్రేర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించి ఆశీర్వదించండి చెప్పబడిన వాక్యాన్ని నా తండ్రి అయ్యా మేము నా తండ్రి ఎలా నాయన నెమ్ర వేసుకో వేసుకోవాల నెమరు వేసుకున్న తండ్రి ఆయన ఆత్మీయంగా మేము ఎలా బలపడాలో ఎలా అర్థం చేసుకోవాలోనే తండి నాయన మేము నేర్చుకున్న ఆయన ఇతరులకు బోధించలేకుండా ఆయన ఎక్కడ తోడు పంచండి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమండి మీటింగ్ లో ప్రతి ఒక్కరిని దీవించండి రాలేక వెనకబడిన వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి వారిని దీవించి ఆశీర్వదించమండి సమస్తం నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధుడ తండ్రి మీకు వంద నెలనైనా ఉన్నత మీకు కృతజ్ఞత లేదా ఇంతవరకు మమ్మల్ని కాపాడేందుకు మీకు ఎంత వంద ప్రభావ మధ్యాహ్నం ప్రభా మీ సమయం గడిపే అవకాశం ఇచ్చేందుకు మీకు వంద నెలైనా ఈ యొక్క శ్రీమల కాలంలో ప్రభావ ప్రతి దశలో వాడు ప్రభావ మీ యొక్క తనుమని మీ కాసులనేతమన్నా కొడుతున్నాడు ప్రభా కానీ మీరు మాకు ఆదరణ ఇస్తారు ఎందుకంటే మీరు ముందుగానే చెప్పినారు చింత యావచ్చు నా మీద మోపుడు కాబట్టి నేను అది మేము గ్రహిస్తున్నాం మోపుకున్నాను మా ఒత్తిడి మాకు సంబంధం శాంతిని అనుగ్రహించమన్నా తెలు స్వచ్ఛపరచండి బంధితండి ఆమె అనుకోని సద్వినియోగం చేసుకుంటే ధైర్యం తెచ్చండి తర్వాత ప్రతి విషయంలో అంగీకారం అధికారిక లోపల దర్శించండి అక్కర్లు కొరతలు తీర్చండి మహిళందరినీ లెక్కలేనివందనరాజా భూమి ఆకాశం ని సృజించిన దేవానికి లెక్కలేనని వందనాలు ఏసు ప్రభ ఏసు నామరాజ మధ్యకాల సమయంలోనూ మయం పొందుతున్న దేవా నీకెంతో వందనాలు ఎసుప్రభ ఆకాశం ని సింహాసనం భూమిని పాదపీటం దేవా ఏసు ప్రభా మేమింతవరకు దేవాని నారాధించడం నీకు వందనాలు ఏసుప్రభ ఏసు నామంలు రాజా దేవాయ వాక్యం ప్రతి ఒక్క దగ్గర ఫలింప దయచేయండి నీ నామానికి మహమ కలగాల రాజా దేవా అనేక లింక రక్షణలోకి రావాలా సర్వసత్యం తెలుసుకోవాలా పరిశుద్ధాత్మ దేవుడ వేసుప్రభ దేవా నిన్న నేడు ఏకరీతి కూడా నా విషయానికి లెక్కలేనని వందనాల యసుప్రభ దేవాని వాక్కు ప్రతి ఒక్కరి నోట్లు ఉండాలి యేసుప్రభ మరి దేవా దాన్ని అనుసరించి నడుచుకోవాలా రాజా దేవాను సాత్మస్వరూపి సత్య స్వరూపి వేసుప్రభ ప్రతి ఒక్కరిని నామం దేవా ఏసు నామంలో రాజా దేవా తండ్రి ప్రతి కార్యం దేవాను సఫలపరచు నువ్వు పొందు నా దేవా ఇక్కడ కూర్చున్నోళ్ళకి దేవా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి రాజా ఇంకా సేవలు అభిషేకించి వాడుకోండి నా దేవా ప్రతి ఒక్క హృదేవాన్ అని తీర్చిను మాయమ పొంది ఏసు ప్రభు ప్రతి ఒక్కరిని సాక్షి బిడ్డ నిలబెట్టుకోమని ఏసునామని అడిగిన్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు ఏసుకు కృపా సమధం నడిపింపు మనందరికీ సదకాలంతో రెండుగా ఆ